స్మరామిది సంస్ఫురదాత్మత సచిత్సుకం పరమహంసతిరీయప్నజాగరసుమవైతిం తద్బ్రహ నిష్కళమ ూత ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్త కృష్ణాయ వాసువాయ దీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమో ఏది ఉన్నా అది ఉంది అనే జ్ఞానం మనకు కలిగినప్పుడే ఆ ఉన్నదేదో ఉంది అని అర్థం కాబట్టి ఉండడం వేరు ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలగడం వేరు ప్లీజ్ ఒకవేళ దానికి సంబంధించిన జ్ఞానం కనుక మనకు లేకపోతే అది ఉన్నదే అయినా లేనట్లుగా ఉంటుంది కాబట్టి ఒక వస్తువు ఉంది అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి వస్తువు వస్తు జ్ఞానం వేరు కాదు గనక కనుక వస్తు జ్ఞానం మనకు కలిగితే వస్తు స్వరూపం తెలుస్తుంది వస్తువు ఉండిన దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేనప్పుడు అది ఉండినా కూడాను లేనట్లుగానే మనం తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా ప్రపంచంలో మనం వస్తు జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం బుద్ధికి తెలిసేటువంటిది ప్రపంచ జ్ఞానం ఏ తెలిసినా బుద్ధికే తెలియాలి రూపాలు కంటికి అందాలి శబ్దాలు చెవికి అందాలి జ్ఞానం బుద్ధికి అందాలి కాబట్టి ఏదైనా బుద్ధికే తెలియాలి ప్రపంచ జ్ఞానం అంతా బుద్ధికి తెలుస్తుంది కానీ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అది బుద్ధికి తెలిసేది కాదు బుద్ధిలో తెలిసేది తనకన్నా అన్యంగా వేరుండి తెలిసేటువంటిది కాదు కనుక ప్రమాణాన్ని గురువు అందిస్తూ ఉంటే మనకు ఆ జ్ఞానం కలుగుతుంది కనుక ఇది ఉత్పన్నం జ్ఞానం ఉన్నదైనా ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఇది ప్రపంచం నుంచి మన బుద్ధికి కాదు మన బుద్ధిలోనే స్ఫురించేది అది ప్రధానమైనటువంటి విషయం ఇది గురు బోధ ద్వారా అందుతుంది గురువు ప్రమాణాన్ని ఇస్తాడు కనుక ప్రమాణ అంటే జ్ఞానం ప్రమాకరణం ఇది ప్రమాణం కనుక గురువు ఎప్పుడైతే ప్రమాణాన్ని శాస్త్రాన్ని మనకు అందిస్తాడు తన సంబంధమైనటువంటి జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది కాబట్టి బుద్ధికి ప్రపంచ జ్ఞానం బాగా గుర్తుపెట్టుకో బుద్ధిలో పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఇది సంప్రదాయ సాంప్రదాయక బోధ నెక్స్ట్ ప్రమాణాంతరస్య అనపేక్ష స్వయం ప్రమాణత్వా ప్రమాణాంతరస్య ప్రమాణ అంతరం అంతరం అంటే వేరుగా ఉండేది అర్థం కాబట్టి ప్రమాణం ఏదైతే మనకన్నా వేరుగా ఉందో ప్రమాణ అంతరస్య అనపేక్షత్వాత్ అర్థం అంటే ప్రమాణం ఏది ఇప్పుడు ఏది మనకి ఇప్పుడు శబ్దము దానికి చెవులు ఉండాలి అది ప్రమాణం చెవులుండినా కూడా మనసు కూడా ఉండాలి ఇది కూడా ప్రధానం ప్రమాణం అట్లాగే కళ్ళున్నాయి రూపాలుంటాయి రూపాలకు ప్రమాణం ఏంటంటే కళ్ళు ఉండాలి దాని వెనక మనసు కూడా పనిచేస్తూ ఉండాలి కాబట్టి రూపు విషయంలో కన్ను మనసు కారణమైనట్టుగా ప్రమాణమైనట్టుగా శబ్దం విషయంలో చెవి మనసు మనకు ప్రమాణంగా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రమాణ అంతరం అదేడా ప్రమాణ అంతరస్య ప్రమాణం ఏదైతే ఉందో దానికి వేరుగా ఇక్కడ ఫల రూపత్వాత్ స్వయం పరిపూర్ణమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఇది ప్రమాణ అంతరస్య అనపేక్షత్వాత్ వేరే ఒక ప్రమాణం కావాలని చూడదు శబ్దాలు వినాలంటే ఎట్లాగైతే చెవి మనసు కావాలని మనం అనుకుంటున్నాము రూపాలు కావాలంటే కన్ను మనసు కావాలని అనుకుంటున్నాము అట్లాగే భగవంతుని విషయంలో లేక పరమ ప్రేమ రూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తి విషయంలో స్వయం ప్రమాణమే కాని మరొక ప్రమాణం కాదు ఇంకొక దాని మీద ఆధారపడి లేదు కాబట్టి దృశ్యాల విషయంలో మనం ఎట్లాగైతే కన్ను మీద మనసు మీద ఆధారపడి కనుక ఈ భక్తికి ప్రమాణాంతరస్య అనపేక్షత్వాత్ దీనికన్నా వేరుగా మరొక ప్రమాణం అవసరం లేదు స్వయం ప్రమాణత్వాత్ దానికి అదే ప్రమాణంగా ఉంది భక్తి కాబట్టి ప్రాపంచికంగా ఏదైతే బుద్ధికి అందుతూ ఉన్నాయో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రమాణం అవసరం సరేనా నీ విషయంలో ప్రమాణం అవసరం లేదు మరొకటి ఉంది అని తెలియడానికి ప్రమాణం కావాలి అందువల్ల ఏది మనకు తెలిసినా ప్రమాణ సిద్ధంగానే తెలుస్తాయి త్వమసి నువ్వు అని చెప్పినప్పుడు అది ప్రమాణ సిద్ధం ఎందుకని నువ్వు నేను చూస్తున్నాను గనక మరి నేనున్నాను ఇది ఏ ప్రమాణానికి అందుతుంది అహమస్మి త్వం అసి నువ్వు అది ప్రమాణానికి అందుతుంది అహమస్మి నేనున్నాను ఏ ప్రమాణం అందుతుంది ఏ ప్రమాణం అవసరం లేదు స్వయం ప్రమాణత్వాత్ కాబట్టి నువ్వు ప్రమాణ ఫలం కాదు బాగా అర్థం చేసుకో నువ్వు ప్రమాణ ఫలం కాదు ఎందుకని స్వతసిద్ధంగా ఉన్నావు కనుక స్వతసిద్ధంగా ఉన్నావు కాబట్టి ప్రమాణ ఫలం అన్నప్పుడు నీకన్నా అన్యంగా ఉండేటువంటిది ప్రమాణ అంతరస్య కాబట్టి నీకన్నా వేరుగా ఏ ప్రమాణం అయితే ఉందో దాంతో తెలుస్తుంది ప్రపంచం కానీ నువ్వట్లా కాదు నీకు నీవే స్వయం ప్రమాణత్వాత్ స్వయం ప్రమాణత్వాత్ కారణం స్వతసిద్ధం అది ప్రమాణ సిద్ధం ఇది స్వతసిద్ధం సెల్ఫ్ ఎవిడెంట్ నువ్వు ఉన్నట్టు నీకు తెలుసు ఇక అన్యమైనటువంటి ఉన్నవి అనేది నీకు తెలుస్తూ కాబట్టి ఏవైతే ఉన్నవో అవి నీకు తెలుస్తూ ఉన్నాయి కానీ నిన్ను తెలుసుకోవడానికి ప్రత్యేకించి ఏది అవసరం లేదు కాబట్టి ఆయనకి వైరాగ్యం ఉందా లేదా ప్రమాణం దొరుకుతుంది ఆయనకి వివేకం ఉందా లేదా ప్రమాణం దొరుకుతుంది ఆయనకు ఆరోగ్యం ఉందా లేదా ప్రమాణ ఫలం కానీ నువ్వు ఉన్నావు అనేటువంటి దానికి ప్రమాణం ఏది అవసరం లేదు స్వత ఉంది గనక ప్లీజ్ అది ఇక్కడ ప్రమాణాంతరస్య అనపేక్షత్వాత్ కాబట్టి నీకన్నా వేరుగా మరొక ప్రమాణం అవసరం లేదు నువ్వు ఉన్నట్లుగా తెలియడానికి స్వయం ప్రమాణత్వాత్ నీకు నీవే ప్రమాణంగా తెలుస్తూ ఉన్నావు నువ్వు ఉన్నట్లుగా నీకే తెలుసు నువ్వు ఉన్నావు జ్ఞానం నీకు పూర్ణంగా ఉంది మరొకటి ఉందా లేదా అనేటువంటి విషయంలో నీకు ప్రమాణం కావాల్సి వస్తూ ఇప్పుడు ఒకవేళ నా దగ్గర కళ్ళున్న ఆ ఉండే వస్తువు వెలుగులో ఉన్నప్పుడే నాకు తెలుస్తుంది కాబట్టి వెలుతురు అనేది కూడా ఉండాలి కానీ నన్ను నేను తెలుసుకోవడానికి వెలుతురు అవసరం లేదు నేను చీకట్లో ఉన్నప్పటికి కూడాను నేను ఉన్నాను అనే జ్ఞానం నాకుంటుంది ఇది స్వయం ప్రమాణత్వాత్ కాబట్టి ఏదైతే మనం ఇంతవరకు అన్యస్మాత్ సౌలభ్యం భక్తో ఉన్నాము భక్తి చాలా సులభమైంది అని ఎందుకు సులభమైంది స్వయం ప్రమాణంగా ఉంది కాబట్టి నువ్వు ఉన్నట్టుగా నీకు తెలుసు అదే ఆత్మ అదే అమృత స్వరూపమైనటువంటి ప్రేమ స్వరూపం నెక్స్ట్ శాంతి రూపాత్ పరమానంద రూపాచ్ఛ ఇది శాంతి రూపమై ఉంది పరమానంద స్వరూపమై ఉంది పరమప్రేమ నేను చెప్పాం కదా అందువల్ల ఇది శాంతి రూపం పరమానంద స్వరూపం అన్ని ప్రమాణాల ద్వారా ఏదైతే మనకు తెలుస్తూ ఉంటాయో అవి ఒకప్పుడు ఉన్నట్టుగా మరొకప్పుడు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి వాటి వల్ల అశాంతి కలుగుతూ ఉంటుంది మనకు అశాంతికి కారణాలు ఉంటాయేమో కానీ ప్లీజ్ శాంతి రూపా ఫస్ట్ది అర్థం చేసుకో అశాంతికి కారణాలు ఉంటాయేమో కానీ శాంతికి కారణం అవసరం లేదు అవునా అయ్యా నువ్వెందుకు అశాంతితో ఉన్నావు ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు నీ ఆందోళనకు కారణం ఏంటి అని అడిగినప్పుడు చాలా చెబుతారు ఒకరు చెప్పేది ఇంకొకరు చెప్పరు ఆందోళన అయితే అందరిలో ఉంటుంది ఆవేదన అయితే అందరిలో ఉంటుంది అశాంతి అయితే అందరిలో ఉంటుంది నీ అశాంతికి కారణం ఏంటి ఇచ్చేటువంటి కారణాలు వేరుగా ఉంటాయి మనిషికి మనిషికి వేరుగా ఉంటాయి అశాంతి అనేటువంటి అనుభవం ఒకటేగా ఉండొచ్చేమో కానీ అందరు అనుభవం ఒకటిగానే ఉండొచ్చు అశాంతి వచ్చినప్పుడు అందరికీ దుఃఖంగానే ఉండొచ్చు కానీ ఈ దుఃఖానికి అశాంతికి కారణం ఏంటన్నప్పుడు అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి ఆ కారణాలు దొరికితే అశాంతి పోతుంది అశాంతి పోతే నువ్వు శాంతిగా ఉంటావు అవునా మరి శాంతిగా ఉండడానికి కారణాలేంటి అశాంతికి కారణాలు ఉన్నాయి కానీ శాంతికి కారణం లేదు ఎందుకో తెలుసా నీ స్వరూపమే శాంతి ఆ శాంతికి అవరోధం కలిగించేటువంటి అశాంతి ఏదైతే ఉందో అది తొలగిన తరువాత నువ్వు శాంతి రూపంగా ఉంటావు ఆ అశాంతి రాకముందు నువ్వు శాంతిగానే ఉన్నావు అశాంతి తొలగిన తర్వాత నువ్వు శాంతిగానే ఉన్నావు కాబట్టి ఎప్పుడూ శాంతరూపమేనిది నీ యథార్థ స్వరూపం శాంతి మధ్యలో అశాంతి అనేక కారణాల వల్ల వస్తుంది ఏ కారణాలైతే నీకు అశాంతి కలిగిందో ఆ కారణాలను నువ్వు తొలగించుకుంటూ ఉంటే అశాంతి దూరం అయిపోతూ ఉంది నీ స్వరూపం అదిగా మిగిలిపోతా ఉంది అది కాబట్టి శాంతి రూపాత్ ఇక్కడ శాంతము శాంతి రెండున్నాయి అయా ఆయన శాంతంగా ఉన్నాడు అని అనుకోండి అందుకని ఇక్కడ శాంతి రూపాత అన్నాడు శాంత రూపాత అనలేదు శాంత శాంతి ప్లీజ్ శాంత శాంతంగా ఉండడం అంటే ఏంటి ఇప్పుడు విషయ సుఖేషు అసంగతయా ప్లీజ్ శాంత ఇప్పుడు విషయాల మీదగా మనం అనుభవిస్తూ ఉన్నాం వాటితో సంగత్వం రావడం వల్ల మనం శాంతంగా ఉంటాం సరేనా ఉంటామా ఎప్పుడైతే విషయాలతో సంగత్వం ఏర్పడిపోతుంది ప్రాపంచికమైనటువంటి విషయాలతో మనకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోద్దు లోపల రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది ఆ విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంగత్వం కనుక లేకుండా ఉంటే విషయ సుఖేషు అసంగతయా శాంత కాబట్టి వాటితో ఎప్పుడైతే సంబంధాలు లేవో వాటికి సంబంధించినటువంటి అశాంతి మనలో కలిగేందుకు అవకాశం లేదు కనుక అశాంతి కారణాలు తొలగిపోతూ ఉన్నాయి కాబట్టి మనిషి శాంతంగా ఉంటాడు ఇది శమహ ఇది శమహ స్వరూపంగా అర్థం చేసుకోండి ఆయన ప్రశాంతంగా ఉన్నాడండి అందువల్ల ఆయన ఆత్మను పొందినవాడు అయ్యాడని కుదరదు సార్ అలా అశాంత శాంతిగా ఉన్నాడు అంటే శాంతంగా ఉన్నాడు అంటే శమం కలిగి ఉన్నాడు అని అర్థం శమహ మనోనిగ్రహ మనసును నిగ్రహించుకోగలిగి ఉన్నాడు విషయ సుఖాల మీద దృష్టి లేదు అందుకని ప్రశాంతంగా ఉన్నాడు అంత మాత్రాన ఆత్మను తెలుసుకునేటువంటి వాడు కాడు ఆత్మవిధుడు కాదు ఆప్త కాముడు కాదు జ్ఞాని కాదు సాధకుడే కాబట్టి శాంతానికి శాంతికి ఉండేటువంటి తేడా కనుక విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో విషయ సుఖేషు అసంగతయా వాటితో ఏ విధమైనటువంటి సంగత్వం లేకుండా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అది స్వరూపం. అది శమము అనేటువంటి ఒక మనోనిగ్రహం కలిగి ఉండడం అంతే ఇంకేం లేదు కానీ ఇది అట్లాంటిది కాదు శాంత ఇప్పుడు చూసేది మనం శాంతి రూపాత్ శాంతి అతడే శాంతిస్వరూపం అది ఎక్కడ కాబట్టి ఏదో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుభవించేటువంటి శాంతి కాకుండా స్వరూపేణ శాంత ఇది తన స్వరూపమే శాంతి స్వరూపం ఆత్మ ఎప్పుడు అసంగం గనక నీవు ఆత్మవే గనక కాబట్టి నీవు అసంగ స్వరూపుడివే గనక అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః అది ఎప్పుడూ నేను మూడు కాలాల్లో కూడా ఆ సంగమే నాకు దేంతో సంగత్వం లేదు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆత్మనే నేను అదే పరాప్రేమ అదే పరమరూపమైనటువంటి ప్రేమ అమృత స్వరూపమైనటువంటి ప్రేమ ప్లీజ్ కనుక ఇటువంటి శాంతి స్వరూపమే తలయి ఉండడం ఇప్పుడు మీకు అర్థమైంది అనమాట శాంతంగా ఉండడం వేరు శాంతి స్వరూపం ఉండడం వేరు శాంతంగా ఉండేటువంటి వాడు ఇంకొక కారణం వచ్చినప్పుడు వాడికి ఉండేటువంటి శాంతాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది శాంతి స్వరూపం తాను అని తెలిసిపోయింది అనుకోండి ఇంకా పోగొట్టుకునే అవకాశం లేనే లేదు ఏ కారణం వచ్చినా కూడాను అతన్ని కదిలించలేదు పరిపూర్ణ శాంతి రూపుడై ఉన్నాడు గనక కాబట్టి శాంతి రూపాత్ కాబట్టి అశాంతికి కారణాలు ఉంటాయా ప్లీజ్ ఇప్పుడు ఒక దుఃఖం ఉందనుకోండి మనిషికి అశాంతి అంటే దుఃఖమే కాదు దుఃఖం ఉంది దుఃఖం ఉన్నప్పుడు ఏముంది ఏమి లేదు అని ఆలోచన చేస్తే నాకు ఇప్పుడు దుఃఖం ఉంది దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు ఒప్పుకుంటారా దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు శాంతి ఉందా లేదా విషయం అదే దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు శాంతి ఉందా అని అడుగుతున్నాను లేదు కదా దుఃఖం ఉన్నప్పుడు సుఖము లేదు శాంతి లేదు యాక్సెప్ట్ నెక్స్ట్ సుఖం ఉన్నప్పుడు సుఖం ఉన్నప్పుడు దుఃఖం లేదు శాంతి లేదు అదే విషయం కాబట్టి ఆ దుఃఖరహిత స్థితి ఏదైతే ఉందో అదే శాంతి అని అది శాంతం శాంతి కాబట్టి దుఃఖమైనా నీకు శాంతి లేకుండా చేస్తుంది సుఖం కూడా శాంతి లేకుండా చేస్తుంది ఇంట్లో భర్త భార్యని బాధ పెట్టాడు అనుకోండి ఆవిడ శాంతి ఉండదు భర్త సుఖపెట్టాడు అనుకోండి సుఖం ఉంటుంది శాంతి ఉండదు అది తమాష శాంతి వేరే కనుక దుఃఖ పెడుతూ ఉంటే దుఃఖం ఉంది కనుక సుఖము శాంతి రెండు ఉండవు సుఖ పెడుతూ ఉంటే దుఃఖం ఉండదు సుఖం ఉంటుంది కానీ శాంతి ఉండదు ఎందుకని సుఖ పెడుతున్నారు కనుక భార్య భర్తకు సుఖం చక్కగా చూసుకుంటుంది పాము సహధర్మచారిణి నేను మెడ్రాస్కి వెళ్ళినా కూడాను ఈ మధ్యలో ఫ్లైట్ దిగ్గానే మళ్ళీ రింగిస్తాడు దేనికయ్యా నువ్వు ఇప్పుడే కదా వచ్చి వన్ అవర్ అయింది చెన్నైకి ఏమైంది అని అప్పుడు ఆవిడ అడుగుతాడు బాగున్నావని అరే వన్ అవర్కి ఏమైంది ఒకవేళ ఈ రోజుల్లో సెల్ లేని ఎవరు నేను తప్ప ఇప్పుడు అక్కడ ఏదన్నా జరిగి ఉంటే ఫోన్ చేస్తారు కదా ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమిటి సపోజ్ అదే భార్య కనుక ఏడిపించేదైతే పొరపాటు కూడా చేయడు పైగా ఆఫ్ చేసి పెట్టుకుంటాడు ఆవిడ చేసినా కూడా అది ఇప్పుడు అర్థమైంది కనుక సుఖం కలిగేటువంటి చోట ఆ సుఖం నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అనే బాధ ఉంది చూచారా అదే అశాంతి దుఃఖం ఉన్నప్పుడు సుఖము ఉండదు శాంతి ఉండదు సుఖం ఉన్నప్పుడు సుఖం ఉంటుంది కానీ దుఃఖం ఉండదు కానీ శాంతి ఉండదు తానే శాంతిస్వరూపుడు అని తెలిసినప్పుడు సుఖ దుఃఖాలు రెండూ ఎగిరిపోతాయి ఇదే సుఖదు సమేకృత్వ రాగా రాఘ జయా జయ కాబట్టి అన్నిటికీ మనం అతీతులుగా పోవాలి అనుకున్నప్పుడు అది శాంతి నా స్వరూపము అని తెలిసి ఉండాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది ప్లీజ్ అజమాక్షరం అద్వైతమనాత అజమారం అద్వైతమనాత అక్షరం అజమక్షరం అద్వైతమన అజమక్షరం అద్వైతమన జయంతి బ్రహ్మ పరం శాంతం ఛాయ బ్రహ్మ పరం శం నీ రే నీ శంకా కాచి నీ రే నీ శంకా కచిత్ నీ రే ని శంకా జీవి బహుతరీ తాపతి బహుతర పరితాప భూపం ఏ భచిత్పం నహిరే నహిశ కాచిత్ంకాహింక అజం నువ్ శాంతంగా ఉండేది పూర్తది ఒక టైంలో అశాంతి లేనప్పుడు కానీ ఇది కాదు అజం పుట్టుకోలేనిది అక్షరం నశించదు కనుక నువ్వు ప్రశాంతంగా ఉంటావు మళ్ళీ ఒకసారి అశాంతి గురైపోతా ఉంటావు అది శమం కానీ కాదు ఇది పుట్టుకలేనిది కనుక నశించే ప్రశ్న లేదు అజం అక్షరం అజం అక్షరం అద్వైతం రెండోది లేదు అది దుక్కానికి కారణమైంది ఏదో అశాంతికి కారణమైంది ఏదో రెండవ వస్తువే లేదు ఉన్నదంతా కూడా పరబ్రహ్మమే అదే పరమ ప్రేమస్వరూపము అదే అమృత స్వరూపము అదే నా స్వరూపం జ్ఞానం పూర్ణంగా కలిగి ఉండడం చేత ఈ పరప్రేమలో అద్వైతం అనంతం పరిచ్ఛిన్న దోషమేది లేకుండా మనం చూసాం కదా ఆ అనుభవ రూపం అటువంటిది ప్రేమస్వరూపం అది ఆత్మస్వరూపం కాబట్టి ఏ త్యజంతి యహ బహుతరా పరితాపం త్యజంతి ఏ సచిత్ సుఖరూపం భజంతి కాబట్టి పరితాపం ఏదైతే ఉందో దుఃఖం ఏదైతే ఉందో దుఃఖం కలగడానికి కారణాలు ఏబైతే ఉన్నావో అవన్నీ వదిలిపెట్టేసినటువంటి వాడు ఎప్పుడు నిరంతరం సచ్చిదానంద స్వరూపంగా నశించినటువంటి ఆత్మస్వరూపంగా ఎవడైతే వెలుగొందుతూ ఉన్నాడో అటువంటి వాడికి ఈ ప్రపంచంలో అశాంతి కలగడానికి అవకాశం లేదు గనక కారణం కారణం అది ఒక కారణంతో వచ్చినటువంటి శాంతి కాదు స్వతసిద్ధంగా ఉండేటువంటిది స్వప్రకాశంగా ఉండేటువంటిది ఇట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ అది స్వతసిద్ధం స్వప్రకాశం ప్లీజ్ కాబట్టి శాంతి రూపాత్ పరమానంద రూపాశ్చ అటువంటి శాంతిరూపమైనటువంటి ఆనందంలో ఓలలాడుతూ ఉంటాడు కనుక పరమానందం అది ఉత్కృష్టమైనటువంటి ఆనందం ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేకుండా కాదు దేశకాల పరిస్థితులకు భిన్నంగా అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో అన్ని పరిస్థితుల్లో కూడాను ఆనందాన్ని ఇచ్చేటువంటి అమృత స్వరూపమైనటువంటి ప్రేమ ఏదైతే హృదయంలో స్వరూపంగా తెలుస్తూ ఉందో అటువంటి శాంతి రూపుడైనటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను దుఃఖానికి గురికాడు కనుక ఒకవేళ మనకు అలా అనిపిస్తూ అనుకోండి మనకు దుఃఖం వస్తుందని अब मन अभ्यास लड़ी आ स्थाई की एदगटा की योकहाव चिंता नवेदिता आत्माकशीलवा अदे निवेदित आत्वेदत् वेदशीलवात् हेतु लोकहाव चूँ ఈ పరాభక్తిలో మనం కొనసాగాలి అనుకున్నప్పుడు లోక హానవు ఈ లోకంలో చాలా వాటిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం నష్టాలు అసలు అవి పోవడానికే వస్తాయి అది తమాషా ఏ వచ్చినా పోయేవి ఈ ప్రపంచంలో అవే వస్తాయి మనకు అవి బాంధవ్యాల రూపంలో ఉండొచ్చు ధనధాన్యాదులు కావచ్చు ఏవైనా కావచ్చు ఐశ్వర్యం అని మనం అనుకునేది కావచ్చు ఏదైనప్పుడు కూడా వస్తుంది లోకంలో అది పోతుంది మళ్ళీ దానికి హాని సంభవిస్తుంది అట్లా లోక హానువు ఏవైతే మనం కలిగి ఉన్నామో ఈ ప్రపంచంలో అవి చింతా చింత కార్య నా చింత కార్య దానికి సంబంధించినటువంటి దుఃఖం బాధ చింత ఉండడానికి అవకాశమే లేదు ఉండకూడదు ఎందుకని ఉన్నది అంటే మళ్ళీ ద్వైత భావన ఉందని అర్థం నీ సుఖం ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది అని అర్థం నీ శాంతికి కారణాలు ఉన్నాయని అర్థం బాగా అర్థం చేసుకోండి కాబట్టి నీ సుఖం అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంది కానీ ఇతరుల మీద ఆధారపడి లేదు నెంబర్ వన్ కాబట్టి దాని విషయంలో నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు లోకహానో చింతానకార్య పైగా నీలో ఉండేటువంటి శాంతికి కారణాలు అవసరం లేదు అశాంతి కారణాలు ఉండొచ్చు అందుకని నేను అంత డీటెయిల్గా చెప్పేది కాబట్టి ఇది పోయింది నాకు అందువల్ల నాకు అశాంతి అని నువ్వు అనుకోవడానికి రీజన్ కనపడడం లేదు హేతు లేదు ఎందుకని దాని మీద నీ యొక్క శాంతి ఆధారపడి లేదు కనుక ఇది తెలుసుకున్నట్లయితే ఎవరు పోతూ ఉండినా ఎవరు ఉంటూ ఉండినా ఏవి వస్తూ ఉండినా ఏవి పోతూ ఉండినా మనలో ఏ విధమైనటువంటి మార్పు గోచరించదు అంటే నీ శాంతికి భగ్గనం లేదు నువ్వు ఎప్పుడు పూర్ణ శాంతి స్వరూపుడై ఉంటావు పరమానంద స్వరూపుడై ఉంటావు నీ ఊహల మీదనే ఆధారపడి కనుక ఈ నష్టాలన్నీ మనకు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటే ఏ విధమైనటువంటి నష్టం అయినప్పటికి కూడా మనలో ఏ చింత ఉండడానికి అవకాశం లేదు అది పరాభక్తి అమృత స్వరూపమైనటువంటి భక్తి అంటే ఎందుకని ఉండదు స్వామీజీ నివేదిత ఆత్మ లోక వేద శీలత్వా అది హేతు శీలత్వా నివేదిత సమర్పించేశాం నివేదిత సమర్పింపబడిన ప్లీజ్ నివేదిత ఆత్మ నిన్ను నువ్వు సమర్పించుకున్నావా లేదా నీవు కేవలం పరమానంద స్వరూపుడు అని నీకు తెలిసిపోయింది శాంతి స్వరూపుడని నువ్వు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నీ యొక్క ఉనికి ఏమిటో నీకు తెలుసు నీ మనుగడేమిటో తెలుసు అది నివేదిత భక్తిలో పరమేశ్వరుడికి సమర్పింపబడిపోయింది పరప్రేమగా మారిపోయింది ఆత్మ లోక లోక వ్యవహారం ఎక్కడుంది ఇక విషయ త్యాగాత్ సంగత్యాగాశ అది కరెక్షన్ ఇవి ఎంత కార్యలేషన్ అది ఎంత మర్చిపోవడానికి అవకాశం లేదు అదంతా సమన్వయం చేసుకుంటూ పోవాలి ఇంతకు ముందే వచ్చేసింది మనకు విషయ త్యాగాత్ సంగత్యాగాచ కాబట్టి లోకం మీద నీకు ఏ విధమైనటువంటి సంగత్వం లేదు ఇక వేదం అంటావా వేదానపై సన్యాసి కేవలం అవిచ్ఛిన్నానురాగం లభతే అది కూడా సూత్రం వచ్చేసింది ఆ వచ్చిన సూత్రాలనే కొద్దిగా కార్యలేట్ చేస్తూ పోతున్నాడు ఇంకే ఆత్మలోక వేదశీలత్వాత్ కాబట్టి నిన్ను నువ్వు తిరిగేటువంటి ఈ లోకాన్ని ఈ లోకంలో నువ్వు ఆచరించేటువంటి కర్మలైతేనేమి లేదా వేదంలో ఉండేటువంటి కర్మకాండ అయితేనేమి ఇవన్నీ ఇంతవరకు నీకు సంబంధించి ఉన్నాయి ఇవన్నీ కూడాను ఈశ్వరార్పణ బుద్ధితో పరమేశ్వరంలోనే సమర్పించేసావు గనక భక్తిలో ఇప్పుడు భగవంతుడు తప్ప రెండో ఆలోచన లేకుండా ఉంది నీకు ఆ భగవంతుడి ప్రేమస్వరూపం పరమ ప్రేమ రూపం అమృత స్వరూపం అదే నీ ఆత్మ అదే ప్రేమ పరప్రేమ కాబట్టి నివేదిత ఆత్మ లోక వేద శీలత్వాత్ ఈ కారణం చేత ఎట్టి పరిస్థితుల్లో కూడాను లోకహానవ్ చింత అర్యా లోకహానవ్ ఈ ప్రపంచంలో ఏఈ ఇవి మనం పోగొట్టుకుంటూ ఉంటాం ఆ పోగొట్టుకునేది ధనం బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఆరోగ్యాలు కావచ్చు ఏదైనప్పటికి కూడాను ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించడంలోనే మనిషి తృప్తి చెందుతాడు ఈ ప్రపంచంలో ఇంకొక విధంగా తృప్తి చెందే అవకాశమే లేదు కాబట్టి ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి అదే నేను ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నా ఇప్పుడు వ్యాధి వచ్చింది వ్యాధి బాధిస్తుంది బాధించేదాన్ని వ్యాధి అంటారు కనుక వ్యాధి వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉన్నాం దుఃఖపడుతూ ఉన్నాం ఈ బాధ అనేటువంటిది మనకు తెలుస్తుంది కానీ ఇది కనుక అర్థమైతే నివేదిత ఆత్మలోక వేద అవన్నీ పోతాయి అనేది మనకు తెలుసు కదా దేహం అనేది ఉన్నప్పుడు అనారోగ్యం రాకుండా ఉంటుంది ఎందుకని దేనికి అనారోగ్యం వచ్చేది ఏదైతే ఆరోగ్యంతో ఉండదు దానికి కదా అనారోగ్యం వస్తుంది ఆరోగ్యం దేహానికి సంబంధించింది అనారోగ్యం దేనికి సంబంధించింది దేహానికి సంబంధించింది నువ్వెవరు నువ్వు దేహమా ఆత్మ లోక వేదశీలత్వాత కాబట్టి నేను దేహము అహం దేహ అనేటువంటి భావన దేహ భావన ఏదైతే ఉందో అది ఎప్పుడో నువ్వు సమర్పించేసేసావు నేను దేహం కాదని నేను ఉండడం కోసం దేహం ఉందేమో కానీ దేహం నాకు పనిముట్టిలాగా ఉందేమో కానీ అద్దెకొంపలాగా దేహం మాత్రం నేను కాను కాబట్టి దేహానికి ఏ నశింపు వచ్చినా కూడాను నేను నశించేటువంటి వాడిని కాదు అజో నిత్య శాశ్వత పురాణం పుట్టిన వాడిని కాదు కనుక నేను నశించాను కుండ పుట్టింది కనుక కుండ భగ్నం ఉంది భంగం ముక్కలైపోతా ఉంది కానీ కుండలో ఉండే ఆకాశం ఎప్పుడూ పుట్టలేదు ఆకాశంలోనే కుండ తయారైంది కనుక ఆకాశం నశించే ప్రశ్న లేదు కారణం పుట్టింది కాదు కనుక అంతే సింపుల్ రీజన్ కాబట్టి ఏవి వస్తున్నా ఏవి పోతున్నా ఉన్నప్పుడు వాటితో కలిసి జీవించడం అవి పోయినవి అనుకోండి నేనున్నాను అంతే అవి ఉన్నవి నేనున్నాను అవి లేవు నేనుంటాను ఇది అండర్స్టాండింగ్ అంతేంకే కాబట్టి నేను ఎలా ఉన్నాను అంతటా నిన్ను నిబడీకృతమైనటువంటి పరమాత్మ స్వరూపుగా ఉన్నాను ఇప్పటివరకు అర్థమైందాన్ని బట్టి చూస్తే కాబట్టి లోకహానవ చింతన కార్య కాబట్టి ఏవైతే ఈ ప్రపంచంలో మనం పోగొట్టుకున్నామో పోగొట్టుకుంటూ ఉన్నామో వాటి విషయంలో దుఃఖం రావడానికి అవకాశమే లేదు దుఃఖం వచ్చిందంటే మళ్ళీ శ్రవణం చేయాలని అర్థం అంతకన్నా ఇంకేం లేదు సరేనా ఒకవేళ ఈ పరిస్థితి చింత ఉండకుండా మనం జీవించాలి చూసారా ఏ బాధ లేకుండా బ్రతకాలి అశాంతి లేకుండా బ్రతకాలి భక్తి గనక అర్థమైతే జరిగేవి జరుగుతుంటాయి వాటిని ఆపలేము ఇప్పుడు కావలసినటువంటి వాళ్ళు చనిపోయారు స్వామిజీ దుఃఖం లేకుండా అనొచ్చు పోయి నువ్వు ఏడిస్తేవైనా పోయిన వాళ్ళు ఏమైనా వస్తారా ఉండేవాళ్ళు ఏమైనా పోకుండా ఆ పోయిన వాళ్ళని తెచ్చుకోవడానికి ఉన్న వాళ్ళని పంపించకుండా ఉండడానికి మనం ఏమన్నా ఉంటామా ఇవన్నీ అవగాహన ఏదైతే ఉందో అది ఎలా ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడమే ఈ దుఃఖానికి అంతా కారణం ఉంది దేహము ఉండొచ్చు మనకు ఆ దేహానికి సంబంధించినటువంటి అవగాహన మనకు ఉండాలి ఈ దేహం అంటే ఏంటి ఇది ఎప్పుడు ఉంటుందే అది పోకముందే ఉండాలి ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు కాదు ఆరోగ్యంగా ఉండేటప్పుడే అనారోగ్యాన్ని ఊహించాలి ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను రేపు అనారోగ్యం పాలు కావచ్చు ఈరోజు నేను చూస్తున్నాను రేపు నేను అంధ్రుణ్ణి కావచ్చు ఇప్పుడు నేను వింటూ రేపు భద్రుడిని కావచ్చు అవకాశం ఉంది నువ్వు కొట్టిపారేలేవు ఇవన్నీ కూడాను కారణం అవన్నీ దేహ లక్షణాలు తప్పకుండా వస్తాయి ఒక దశలో అవన్నీ ప్రాప్తిస్తాయి ఇలా మార్పు చెందేటువంటి దేహం ఒక దశలో చనిపోతుంది కూడా ఎందుకని అది పుట్టింది కనుక పుట్టినటువంటి దేహం చావడం కోసమేమి వచ్చింది ఇది చావకముందే తెలిస్తే చచ్చేటప్పుడు కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎందుకని నాకు ముందే తెలుసు కదా ఇది పోని ఎప్పుడు పోద్దా తెలియదు ఓహో ఇప్పుడా అది బర్త్ తెలుసు డేట్ ఆఫ్ డెత్ తెలియదు ఇప్పుడు తెలిసింది పోతా అంతే సింపుల్ అందువల్ల ఇది కేవలం ఏదో ఊహలు ఏదో భావజాలం ఇది ఆధ్యాత్మిక భావజాలం ఆధ్యాత్మిక భావజాలం కాదు చింతకాయ కాదు అనుభవించినటువంటి మహాత్ముల యొక్క జీవితాలు కూడా వీటికి సమన్వయం అవుతాయి రమణ మహర్షి పోతా ఉంది ప్రాణ కూర్చోండరు చుట్టూ ఏడుస్తూ భక్తులు అటువంటి మహాత్ముని మళ్ళీ చూడలేము కదా అని దేనికి ఏడుస్తున్నారు రమణ మహర్షి చూడండి అది జ్ఞానం అంటే మహర్షి పోతున్నాడు అని అట్లాగా అయన అనుకుంటాడు మనసులో శాస్త్రం అంతా నాకు అర్థమైంది కానీ బ్రహ్మసూత్రాలు కూడా అర్థమైంది కానీ ఈ ఒక్క వాక్యం అర్థం కావడం లేదు వీళ్ళు మాట్లాడేది ఎందుకనంటే భగవాన్ స్వామి పోతున్నాడని ఏడుస్తున్నామని ఆ సెంటెన్స్ రవణ అర్థమే కాలేదు అంత జ్ఞానికి అప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేశాడు ఎట్లా స్వామి పోతున్నాడా అప్పుడు నాయనా ఎక్కడికి పోతున్నాడు ఎలా పోతున్నాడు అని అడిగాడు ఓన్లీ టూ క్వశ్చన్స్ భగవాన్ చనిపోతున్నాడని మీరు ఏడుస్తున్నారు కదా పోతున్నాడని ఎక్కడికి పోతున్నాడు ఎలా పోతున్నాడు అని అడిగాడు ఎవరి దగ్గర సమాధానం లేదు నేను అక్కడ లేను కాని ఇక్కడి నుంచి నడిచి అక్కడ పోతాను కారు దగ్గర నా భుజాల మీద నన్ను ఎక్కమంటే ఎక్కగలను ఇంకా ఇష్టపడితే ఇతరుల భుజాల మీద ఎక్కతాం కాబట్టి నా భుజాల మీద నేను ఎక్కలేను నా కథతో నన్ను చూడలేను ఎందుకని ఆ రూపంలో నేనే ఉన్నాను కనుక నా దేహం అంతా నేనే వ్యాపించి ఉన్నాను కనుక అనర్స్ట రమణ మహర్షి పోతాడంటే ఎక్కడ లేడని పోతాడో చెప్పు ఫస్ట్ క్వశ్చన్ సర్వాంతర్యమైనటువంటి ఆత్మస్వరూపం ఏదో అమృత స్వరూపమైనటువంటి ప్రేమ రూపమైనటువంటి ఆత్మ ఏదో అది తానే అయ్యుండాడు పోయేది ఎట్లా చెప్పు ఒక వస్తువుని తీసుకోపోవచ్చు ఇదిగో ఇది ఇది ఒక పూలదండ దీన్ని ఇలా తీసుకొని పోవచ్చు ఇలా తీసుకొని పోతున్నానంటే ఆకాశం ఉంది కనుక స్పేస్ ఉంది కనుక అవకాశ ప్రదాత్తు దీన్ని ఇలా తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చింది కనుక ఆకాశంలో నేను దీన్ని తీసుకెళ్తూ ఉన్నా క్లియర్ కాబట్టి ఇది ఒక గంట క్రితం ఒకచోట కనపడి మళ్ళీ ఇక్కడ కనపడింది అంటే అక్కడ ఉండిందండి ఇక్కడికి వచ్చిందండి అంటున్నాం ఎవరో కార్యకర్తలు తెచ్చిపెట్టారండి స్వామి దగ్గర ఉండింది రామాలయంలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నేను చూశాను ఓకే అక్కడ ఉండింది ఇక్కడికి వచ్చింది రామాలయంలో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఈ పూలదండ ఇప్పుడు వేదిక మీద ఒక ప్రదేశంలోకి వచ్చింది అలా కాకుండా లేదండి నేను రామాలయంలో చూసిన ఆకాశం ఇక్కడ ఉందండి ఇప్పుడు అన్నాడు అనుకోండి ఎవడన్నా థింక్ ఆకాశం అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిందే స్పేస్ ట్రావెల్ చేస్తుంది స్పేస్లో అన్ని ట్రావెల్ చేస్తాయి ప్రదేశం ఎప్పుడైతే ఉందో ప్రదేశంలో అన్ని కదులుతాయి ఆ కదిలే అవకాశం ఇస్తుంది కనుక అది ప్రదేశం స్పేస్ అది కాన్సెప్ట్ ఆఫ్ స్పేస్ మరి ఆకాశమే నిన్న నేను విజయవాడలో చూసిన ఆకాశం ఈరోజు సికింద్రాబాద్లో ఉంది అంటే ఏం మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవచ్చు ఏమని ఇతన్ని వైజాగ్ లేకపోతే మెడ్రాస్కో తీసుకెళ్ళాలి ఈ మాట మాట్లాడినవాడిని అనడం కన్నా మరొక మార్గమే లేదు ఎదుగు మతి చెల్లించి ఉండాలి కనుక ఆకాశంలో అన్ని కదులుతాయి కానీ ఆకాశం దేంట్లో కదులుతుంది కదిలేదు కాదు అది అచలం కదా ఆకాశమే అట్లా ఉండేటప్పుడు ఆత్మ తత ఆకాశ సంభూత దాని నుండి ఆకాశం పుట్టుకొచ్చింది ఆకాశ కార్యము ఆత్మకారణం అటువంటిది ఆకాశాదే అపి పరమకారణం ఆకాశానికి కూడా అటువంటి ఆత్మ ఎక్కడ లేదని పోవాలి కనుక వీళ్ళు ఎప్పుడైతే రమణ మహర్షి పోతున్నారు అనేటువంటి మాట అంటున్నారో వీళ్ళు డిసైడ్ చేశారు ఏమని రమణ మహర్షి దేహము ఈ దేహం పోతా ఉంది పోతా ఉంది కనుక మనకు కనిపించదు అది విషయం ఇంకా రమణ ఏం చెప్తారు ఇంతకాలం ఆయన దగ్గర ఉన్నదేంటి ఆయన దగ్గర విన్నదేంటి ఆయన దగ్గర వీళ్ళు గ్రహించింది ఏంటి ఏదో వాళ్ళ మనసులో ఉన్నదో వాళ్ళు గ్రహిస్తున్నారు ఎందుకని వెరీ ఇంపార్టెంట్ ఏది గ్రహించినా అది మనసుకు అందుతా ఉంది అదే వచ్చిన బాధ మనసుకు అందేది ఎప్పుడు జ్ఞానం కాదు మనస్సులో కలిగేది జ్ఞానం అదే నేను చెప్పేదిద్దాము ప్రపంచ జ్ఞానం మనసుకు అందుతుంది బుద్ధికి కానీ పరమేశ్వర జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది గురువు ప్రమాణం ఇచ్చినప్పుడు కలుగుతుంది అది వెరీ ఇంపార్టెంట్ కనుక ఆ రెండు వాక్యాలే ఎంత తప్పో చూడండి రాముడు మనిషి పోతున్నాడు రముడు కాదు అంతటా నిడి నిబిడీకృతమై ఉన్నాడు అంతరా ఉండేటువంటి వాడు ఒక చోటి నుంచి ఒక చోటికి ఎట్లా పోతాడు ఆకాశం వెంటనే ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎట్లా పోతాడు ఎక్కడికి పోతాడు అని అడిగాడు రమణ వీళ్ళకి ఏం అర్థం కాలేదు ఏడుస్తూనే ఉన్నారు ఇంకా ఆయన చెప్పినా అర్థం కాలేదు కనుక అప్పుడున్నాడు నడకరది పాలడా తమిళ్ళు జరిగేది చూడు నాయన జరిగేది చూస్తూ ఉండరా ఎక్కడ అర్థం చేసుకోలేకపోతున్నావు అక్కడ చూస్తూ ఉండవు అంతకన్నా చేసేది ఏమి లేదు ఈ ప్రపంచాలు కనుక లోకహాను చింత అన్న కార్య ఏమేవైతే జరుగుతూ ఉన్నాయో ఏవి జరగవలసినవి జరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ముందే మనం సిద్ధపరచుకొని ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అశాంతికి అవకాశమే ఇవ్వడానికి లేదు అదే దానికోసమే వేదాంతం లేకపోతే టైం వేస్ట్ లోకహానం చింత నకార్య ఈ లోకహాని ఏదైతే లోకంలో రచించిపోతూ ఉందో దాని విషయంలో ఏ విధమైనటువంటి చింత ఉండడానికి అవకాశమే లేదు కారణం ఆత్మలోక వేదశాల పాత్ సమస్తం సమర్పించేశాం గనక ప్లీజ్ తత్ సిద్ధవ్యవహారేయూ ఫలత్యాగ సాధన కార్యమే తో మళ్ళీ క్రిటికల్ కాబట్టి లోకహాను చింతార్య నివేదిత ఆత్మవేద శిలత్వాత్ ఆత్మలోక వేదశిలత్వాత్ అది హేతు ఆ హేతు వల్ల లోక చింత నా కార్య ఓకే బాగా అర్థమైపోయింది ఇక మీద ఏది పోతూ ఉండినా ఏది వస్తూ ఉండినప్పటికీ కూడాను మన ప్రయత్నాలు మనం చేస్తామే కాని ప్రయత్నాల మధ్య ఉంటామేమో కానీ దుఃఖాన్ని మాత్రం దగ్గరకు రానివ్వము ఒక రాణిస్తామనుకోండి ఎవడి దుఃఖం వాడే బాధపడాలా ఇంకోటి బాధపడే అవకాశం లేదు ఎవడి గుండె భారం వాడిదే హార్ట్ అటాక్ వచ్చిందంటే మనమేం చేయలేము కాని హార్ట్ని అటాక్ చేసింది ఎవరో అర్థం చేసుకోవాలి మొదట హార్ట్కి ఏం ప్రాణం లేదు అదేం ప్రత్యేకంగా వచ్చి మనమేదేదో పగ తీర్చుకోవాలని అపోజిషన్ పార్టీ వాళ్ళగా వచ్చి అది అటాక్ చేయడం అనేది ఊహకందనే విషయం హార్ట్ మనకు హెల్ప్ చేస్తూ ఉంది అర్థమవుతుంది తొలి నుంచి తల్లి గర్భం నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి కొడుతూ ఉంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని ఎంతకాలం ఉంటే అంతకాలం అది కొడుతూనే ఉండాలి ఎప్పుడు రెస్ట్ తీసుకోకుండా అంత ఇన్నోసెంట్ ఆర్గన్ మన దేహంలో అంత అమాయకమైనటువంటి అవయవం అది నిరంతరం మనకు మేలు చేసే అవయవం హార్ట్ అదేం అటాక్ చేస్తుంది మనల్ని పాపం అది అంత మేలు చేస్తూ ఉంటే దాన్ని పెట్టుకొని హార్ట్ అటాక్ అసలు ఆ పదమే అర్థం కాదు నాకు హార్ట్ నిన్ను అటాక్ చేసిందని నువ్వు హార్ట్ని అటాక్ చేసేవా ఒకవేళ ఇంత ఇంతది హెల్ప్ చేస్తూ ఉంటే చేయకూడని ఆలోచనలన్నీ చేసి పెట్టుకోవాల్సినవన్నీ తలలో పెట్టుకొని భారానంతా తలకి ఎక్కించుకొని పాపం అది అప్పటికి కొట్టి కొట్టి ఇంకా ఎక్కించుకొని అర్థంగానే ముందు తనది ఎక్కించుకొని అది మోస్తా ఉంటే పాపం హార్ట్ కొట్టాలి కదా పంప్ చేయాలి కదా తర్వాత పెళ్ళి అయిన తర్వాత భర్త భార్య ఎక్కించుకొని సరే అది కొట్టి పాపం ఆ తర్వాత పిల్లలు ఎక్కించుకొని తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కించుకొని తర్వాత ముది మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కించుకొని ఎంత చేసి కొట్టి కొట్టి ఒక దశలు అనుకుంటుంది టప్ ఇంకా నేను నేను కొట్టలేనని అప్పుడు మనం ఏమంటామంటే ఎందుకు పోయినాడంటే హార్ట్ అటాక్ హార్ట్ ఎన్ని అటాక్ చేసిందే హాయిగా కొడుతున్న దాన్ని పరుగులు ఎత్తించి పరుగులు ఎత్తించి మనిషికి కోపం వచ్చింది అనుకోండి ఎట్లా కొడుతుంది అప్పుడు సెవెంటీ టూలో ఉంటుంది చూడండి హార్ట్ బీట్ కోపం వస్తే ఎంత ఉద్రేకంగా కనపడతాడు మనిషి అంటే మాట కూడా రావడం లేదు అంత ఉద్రేకపడుతున్న దశలో హార్ట్ బీట్ ఎట్టుంటుంది నిన్నెవడ ఉద్రేకపడమన్నాడు ఆ ఉద్రేకపడకుంటే ఎట్లా సమందించి డబ్బు పోయింది కదా అది లోకహానవ చింతన కార్య అది సార్ అది ఉన్నప్పుడే పోతుందని తెలుసుకో ప్రయత్నం చేయి ఎందుకు పోయిందో ప్రయత్నం చెయ్యి ఈ టెన్షన్ ఏంటంటున్నాను అందువల్ల పాపం నువ్వు టెన్షన్తో పరిగెత్తావు అది కూడా స్పీడ్గా కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి ఇలా ఎంత కాలం అని కొరతది పాపం చెప్పండి ఇప్పుడు కొట్టడం అంటే ఎంత దానికి పాపం ఎంత కష్టం చెప్పండి ఇప్పుడు మీరు చేస్తున్నారే సోకాల్డ్ యోగా ఇట్లా పదిసార్లు అనగానే అట్లా ఇదిగో కొద్ది కాఫీదే అరే ఈ పది సార్లకే నీ కాఫీ కప్పు కాఫీ కావాల్సి వస్తే మరి హార్ట్ జీవితం అంతా కొడతా ఉంది అట్లా నువ్వు దాన్ని పరుగులెత్తించి దాన్ని అటాక్ చేసి అనేక కోణాల్లో తీరాపామది కొట్టలేక పడిపోతే అది నన్ను అటాక్ చేసింది మనిషి ఆ స్థాయికి ఎదిగాడు అంతేమి ఏదంటే ఏదెట్లా ఉందో అది అర్థం కాకపోవడం వల్ల ఇవన్నీ కూడా పుట్టుకొస్తూ ప్లీజ్ అండర్స్టాండ్ కనుక తత్సిద్ధవు ఇప్పుడు చూడతాం అట్లా తత్సిద్ధవు ఏది లోక హానవ చింతన కార్య అనేటువంటిది సిద్ధించింది అనుకోండి తత్ ఆ స్థితి సిద్ధించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి లోక వ్యవహార చూడండి మళ్ళీ ఇక్కడ కాంట్రవర్షియల్ కనపడుతుంది లోక వ్యవహార మనకు సంబంధించిన లోక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఏది పడుదోమడం మొదలుకొని దంతధావనం మొదలుకొని టిఫిన్ మొదలుకొని భోజనం మొదలుకొని సినిమా పోవడం మొదలుకొని మనం ఆఫీసు పోవడం మొదలుకొని ఆఫీసులో ఫైళ్ళు కదిలించి కదిలించకుండా ఉన్నంతవరకు అన్ని విషయాల్లో కూడాను తత్సిద్ధవు ఇంత భక్తి లోకహానవ చింతకార్య అనేటువంటి భక్తి సిద్ధించిన తర్వాత కూడాను లోక వ్యవహారేయ అది చూసుకోండి వాళ్ళు నా ఉంది కదా ఫస్ట్ తత్సిద్ధౌ అటువంటి భక్తి చింత లేనటువంటి భక్తి ప్రాప్తించిన తర్వాత కూడాను లోక వ్యవహార లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మనకు ఇవన్నీ కూడాను హేయహ విడిచిపెట్టడం అనేటువంటిది నా చూడండి తమాక్ష విడిచిపెట్టకూడదు అంటే ఆచరణలకు దూరంగాకుండా ఉండాలి వాటి ఎఫెక్ట్ నీ మీద లేకుండా ఉండాలి ప్రభావం అది భక్తుడంటే నేను దూరంగా పరిగెత్తుకుంటూ పోతానండి ఎక్కడ పోతావు నువ్వు నేను అరణ్యాల పోతాను ఏం చేస్తావు అక్కడ పోయి చెప్పండి అవసరాలు తీరవు ఆగి ఉంటావా అందువల్ల లోక వ్యవహార హేయహ ఈ లోక వ్యవహారాన్ని విడిచిపెట్టడం త్యాజ్య ఏదైతే విడిచిపెట్టడం ఉందో నా అది చేయనే కూడదు ఒకటి మరి ఏం చేయాలి స్వామిజీ కింతు అయితే కింతు అయితే బట్ ఫలత్యాగ ఫల త్యాగ కర్మలు చేస్తూ ఉండాలి ఫలితాలు వదిలిపెట్టాలి అది దగ్గర అంటే ఫల సమర్పణ నాకు ఏదైతే రావాలో ఫలం వదలడం అంటే మన కర్మ బలం ఎట్లా వదిలేస్తాం మనం చేసిన కర్మకు వచ్చే ఫలం మనమే అనుభవిస్తాం అది కాదు కనుక ఫలం ఏదొచ్చినా నువ్వు స్వీకరించగలిగి ఉండాలి అది కారణం కర్మనియ అధికార హే కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది కానీ ఫలితంలో లేదు నీ కర్మకు ఏ విధమైనటువంటి ఫలితం ఇవ్వాలనో సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుడు తెలుసు అలా తెలిసినటువంటి పరమేశ్వరుడు నీకు కాబట్టి కిత్తు ఫల త్యాగ ఫల్యాగం అంటే ఏంటి ఏది లభ్యమైతే పరమేశ్వరు దగ్గర నుంచి నాకు అందుతూ ఉంది కనుక ప్రసాదం అదే ప్రసాదం ప్రసాదేతి ప్రసన్నత చూసాను కదా ఇప్పుడు నీకు ప్రశాంతతే ఉంది శాంతి రూపాత్ అశాంతి వచ్చేందుకు అవకాశమే లేదు ఒకవేళ కర్మ ఫలాల్లో కనుక నువ్వు కనుక చెదిరిపోతే అశాంతి వస్తుంది నేను ఆశించిన ఫలం రాలేదు నేను రాకూడదనుకున్నది వచ్చింది అని కనుక నువ్వు కనుక దుఃఖపడుతూ ఉంటే ఫలితం మీద నీకు అధికారం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది రాగలదు కానీ లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు ఇట్లా అనుకున్నాననుకోండి దా ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం లేకుండా ఉన్నానని అర్థం దేర్ ఫోర్ ఫల త్యాగ కార్యాలేమో చేస్తూనే ఉండాలి కాల్య విస్మరించకూడదు నేను భక్తుడిని గనక కార్యాలని విస్మరిస్తానకూడదు కాబట్టి లోక అది ఇంపార్టెంట్ అక్కడ నశించే విషయాల ఎందు వస్తువుల ఎందు పరిస్థితుల ఎందు నువ్వు చెక్కు చెదరకుండా ఉండాలి అనేదే మహర్షి అభిప్రాయం కాని నువ్వు ఏం చేయకుండా కూర్చోమని కాదు అక్కడ కాబట్టి జరిగే వాటిని ఎలా నువ్వు ట్యాకిల్ చేయాలి ఏవైతే జరుగుతూ అవి జరగవలసినవే జరిగాయి అసంభవాలైతే జరగవు సంభవాలు కనుకనే జరిగాయి దీన్ని అర్థం చేసుకుంటూ ఉండడం అరవై సూత్రం అరవై సూత్రం ఏంటో తెలుసా ఒకవేళ మీకు అది ఆ స్థితి అది సిద్ధించింది కనుక లోక వ్యవహారాలన్నీ నేను వదిలేస్తాను కుదరదు సార్ నువ్వు ఆచరించి తీరాలి అనేక కారణాలు ఉన్నాయి చెప్తాను నువ్వు ఆచరించాలి కానీ దాని ఫలం వస్తూ చర దాన్ని త్యాగం చేయాలి త్యాగం చేయడం అంటే ఏంటి అర్థం చేసుకోవడమే రావలసిన ఫలం వచ్చింది వచ్చింది ఏదైనా ఉంటే ఈశ్వరార్పణ బుద్ధి మన ప్రసాద రూపంలో తీసుకోవడం ఒకవేళ మనం ఆశించింది రాలేదనుకోండి అది నాకు అవసరం లేనిది కనుకనే రాలేదనే భావనతో ఉండడం ఐ థింక్ ఇది నాకు రాలేదంటే అది అవసరం లేదు నాకు నా అవసరం నాకన్నా కూడా పరమేశ్వరుడు తెలుసు సర్వజ్ఞ నేను పరమేశ్వరుడు తెలుసు ఆయన ఏది ఇస్తే అదే ప్రసాదం నేను ఇది రాకూడదు అన్నాను అనుకోండి అది వచ్చింది అనుకోండి రాకూడదు అన్నా నేనెవరు ఏది రావాలో అది వస్తుంది కనుక దానికి సంబంధించినటువంటి కర్మని గతంలో నేను ఆచరించున్నాను కనుక ఆ విధమైనటువంటి ఫలితం నాకు వచ్చింది దాన్ని నేను అర్థం చేసుకోవడం కోసం ఉన్నానే కానీ మార్పు చేయడం కోసం లేదు అందువల్ల లోక వ్యవహారో హేయ నా కింద ఫలత్యాగ తత్సాధనంచ కార్యం అయ్యేవా ఈ కార్యాన్ని నువ్వు సాధించాలి చింత న కార్య చూసారా అది చేయకూడదు ఇది చేయాలి ఏం చేయాలి కర్మ ఫలితాల ఎందు ఏ విధమైనటువంటి అశాంతికి గురి కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకుంటూ ప్రసాద భావనతో ఏది వచ్చినా స్వీకరిస్తూ నీలో ఉండేటువంటి శాంతికి భగ్నం కలగకుండా ప్రతిబంధకం లేకుండా నిరంతరం ఒక సురతశా సమం నది ప్రవాహం లాగా ఎప్పుడు ఆనంద ప్రవాహం శాంత రూప ప్రవాహం ఉండేటట్టుగా శాంతి స్వరూప ప్రవాహం నిరంతరం కొనసాగేటట్టుగా చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఇది ఇది ఆర్డర్ ఇది చూడండి తమాషా మోక్షం కావాలి నేను ఒకసారినండి మోక్షం కావాలి మోక్షం ఎక్కడుంది ప్రదేశంలో ఉండేది కాదు మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి జ్ఞానం కలగాలి తమాషా చూడండి నాకు మోక్షం కావాలి మనకు కావాల్సింది మోక్షం జ్ఞానం కాదు కానీ జ్ఞానం కలిగితే కానీ మోక్షం రాదు ఇంపార్టెంట్ చాలా మంది అంటుంటారు మనకు కావాల్సిన మోక్షం కదా స్వామీజీ కూడా అంటారు కదా ఆ విషయం మళ్ళీ ఇది ఏందా శాస్త్రం అంతా అరే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది అది వస్తువా కాబట్టి మోక్షం ఉంది ఎలా ఉంది జ్ఞాన రూపంలో ఉంది కనుక ఇది ఆర్దరిది జ్ఞాన లభ్యం పరం మోక్షం ప్రాహుహో తత్వార్థచింతికా తత్వార్థచింతికా అవగత పరమార్థతత్వాహ ఎవడైతే తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నారో అటువంటి మహానుభావులు చెప్పింది ఏంటంటే నాయన జ్ఞానలభ్యం పరం మోక్షం ప్రహుహో తత్వార్థచింతిక తత్వార్థచింతిక అంటే తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాడు ప్రాహు చెప్పారు ఏం చెప్పారు జ్ఞానం ద్వారానే నీకు మోక్షం లభ్యం కావాలి మోక్షం జ్ఞాన రూపంలో ఉంది మరి ఆ జ్ఞానం నాకు ఎట్లా వస్తుంది స్వామీజీ కరెక్షన్ చోటి మోక్షం కావాలి మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే తత జ్ఞానం భక్తి మూలం చ అందుకని నారదపక్షత్రాలు ఆ జ్ఞానం ఎలా వస్తుంది భక్తి వల్లనే వస్తుంది ఇంకొక విధంగా వచ్చే అవకాశం లేదు భక్తి వల్ల ఎట్లా వస్తుంది చెప్పండి భక్తి చేస్తాం మనం భక్తి లౌకిక కర్మ కాదు భక్తి అలౌకికమైనటువంటి కర్మ అలౌకిక కర్మ అని మనం ఆచరిస్తామో దాని ఫలం దయా భగవంతుని యొక్క దయా దయ కలుగుతుంది భగవంతుని యొక్క దయ మనకు సంపూర్ణంగా లభ్యమైందంటే గురువు మన దగ్గరకు వచ్చాడు జ్ఞానాన్ని ఇస్తాడు కనెక్షన్ చూసారా కాబట్టి మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో జ్ఞానం అనేటువంటిది గురువు ఇవ్వాలి దగ్గరికి రావాలంటే పరమేశ్వరునికి అనుగ్రహం కావాలి ఈశ్వర అనుగ్రహాత్ ఏవా పుంసాం కనీసం ఇదే భావన కలగాలంటే కూడా భగవంతుని యొక్క కరుణ కృప కటాక్షం మన మీద రావాలి అది మనం చేసేటువంటి భక్తి సాధన మీదనే ఆధారపడి ఉంటుంది సరేనండి మరి భక్తి ఎక్కడి నుంచి వస్తుంది భక్తి కర్మవతాంత భక్తి అనేది కార్యమే కనుక మనం కర్మ చేయడంలోనే భక్తి ఏర్పడుతుంది పూజ చేయడం కాయక కర్మ జపం చేయడం వాచక కర్మ మానస కర్మ చూసారా ఇవన్నీ కర్మలు ఈ కర్మలు చేయడం వల్ల భక్తి భక్తి వచ్చిన తర్వాత జ్ఞానం జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం మోక్షం కావాలి జ్ఞానం రావాలి జ్ఞానం రావాలి భక్తి చేయాలి భక్తి చేయాలి కర్మలు ఆచరించాలి దే లోక్యవహారో హే హనుక ఎట్టి పరిస్థితుల్లో కర్మల్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఒక రీజన్ ఇంకొక రెండవ రీజన్ ఏంటి తెలుసా మన సంప్రదాయంలో మనం బ్రతుకుతున్నాం గనక ఏదైతే శ్రేష్ఠుడు ఆచరిస్తాడో అదే సర్వులు ఆచరిస్తారు మనక ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కూడాను తనకు అవకాశం లేకపోయినా తనకు అవసరం లేకపోయినా ఆచరించే తీరాలి అర్జున ముల్లోకాలలో నేను పొందాల్సిన అవసరం ఏమి ఏదీ లేదండి గీతలో ఏ లోకంలో కూడా నేను పొందదగిందంటే ఏదీ లేదు ఎందుకని అంతా పొందినవాడిని యున పృతక్ కృతార్థ కదా కృతార్థ కృష్ణ ఏనా. నీ బండి లాగుతున్నాను ఏంటో బాబు నీ బండి తోలిది ఎవరు నీ రథం తోలేస్తే ఎవరు ఇదేంటి కర్మ కాదా నేను అంతటా నిండి నిపుడీకృతం అయ్యున్నాను నేను ఇదే అన్నాడనుకోండి ఇంకా అశాంతి ఆయనకి అంటే నేను ఇంతటి వాణ్ణి అనే భావన లే తాను రెండవ వస్తువు లేదు కాబట్టి ఈ పని పెద్దది కాదు పని చిన్నది కాదు అది సార్ అది కనుక నువ్వు యుద్ధం చేసిపోయి నిద్రపోతా ఉండవు నేనేం చేస్తున్నాను ఈ రథానికి పూించినటువంటి అశ్వాల్ని తీసుకెళ్లి గుర్రాల్ని తీసుకెళ్ళి ఎవరా నదిలో కడుగుతున్నాను ఆ కడిగేటప్పుడు నేను ఎంత తృప్తిగా ఉన్నానో నీకు గీత బోధించేటప్పుడు కూడా అంతే తృప్తిగా ఉన్నాను సార్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ ఎందుకో తెలుసా నా స్వరూపం ఎప్పుడు ఒకటే నేను ఈ విధంగా ఉండడానికి కారణాలు అవసరం లేదు ఉండాలి కారణాల అవసరమేమో కానీ శాంతికి కారణాలు అవసరం లేదు ఇది నా స్వరూపమైంది కాబట్టి కార్యాలని మనం చేయాలి ఫలత్యాగ పూజ ఫలము నీకే ఉండనీ ఫలముఖేని పూజే ఫలముగా నాకు పూజా ఫలముఖే ఉండని పూజే ఫలముగా నాకు గలనీ పూజా ఫలముఖే ఉండని ఫలత్యాగ చూసారా పూజాఫలం నాకు అవసరం లేదు ఎందుకని కర్మఫలం నాకు అవసరం లేదు ఫల త్యాగూ ఫలత్యాగ పూజే ఫలముగా నాకు మిగల్ని కాబట్టి పూజ యొక్క ఫలం ఏదో నాకు అవసరం లేదు ఎందుకంటే కర్మఫలం కర్మఫలం కాలంలో వస్తుంది కాలంలో నశించిపోద్ది దాన్ని నేను కోరుకోవడం లేదు నేను కోరుకునేది మోక్షం కనుక నాకు అవసరం లేదు ఈ స్థితిలో పరాభక్తి దాంట్లో నేను ఓలలాడుతూ ఉన్నాను గనక పరాభక్తైనటువంటి పరమ ప్రేమామృత స్వరూపంలో ఉన్నాను గనక నాకు అవసరం లేదు అట్లాగాని నేను కర్మలో వదిలిపెట్టడం లేదు పూజ చేస్తున్నా పూజ చేస్తున్నాను కానీ పూజ ఫలం నాకు అవసరం లేదు గనక అది ఎక్కడ ఎవరికి పోవాలి నీకే అది నివేదిత ఆత్మలోక వేదశాల పూజ ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నా కుని పూజ పలముఖే కుండీ कृपा तो विरिसे नौ नुनु नी डोग कड़ तो नीनु कृपा तो विरीसे नौनु नीनु य నేను ఎవరి కోరని ఎదను నేను నీకు దూరమీ గతకలేను ఎవరి కోరని ఎదను నీను నీకు దూరమీ దతక లేజా ఫలము నీకే ఉందని పూజే ఫలముగా నాకు పూజ ఫలము నీకే నీ తత్సాధనంచ కార్యమేవా కాబట్టి కర్మల్ని కంప్లీట్గా వదలడం కాదు కర్మల్ని వదలాలి అనుకోవడం కూడా కర్మే అది కూడా ఆలోచనే అర్థం చేసుకోవడమే ప్రధానం జ్ఞానంలో ముఖ్యంగా కాబట్టి బాధ్యతలను విస్మరించిపోయేవాడు భక్తుడు కాదు ఎప్పుడు దేహం ఉంది ఎవరిదా దేహం నాదే ఎక్కడొచ్చింది ప్రారంధ ఫలం కాబట్టి ఎవరి ప్రారంధం అది నా ప్రారంధం నా ప్రారంధం ఏదైతే ఉందో ప్రారంధవశాత్ నాకు వచ్చినటువంటి దేహాన్ని స్నానం అవసరం నాకా ఇంకెవరికన్నా భోజనం పెట్టాల్సిన అవసరం నాకా ఇంకెవరికన్నా అది కదా కాబట్టి ఈ దేహ సంబంధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి వాటిని వదిలిపెట్టడానికి అవకాశం లేదు లోక వ్యవహారో హే హ వాటిలు ఇవన్నీ వస్తాయి కాబట్టి దేహ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఆ బాధ్యతలన్నీ నేనే నిర్వర్తించాలి మరి ఈ దేహం ఇంకొక దేహంలో ఉంది గృహంలో ఆ బాధ్యతలు అవన్నీ నిర్వర్తించాలి నేనే నిర్వర్తించాలి నాదే గృహం దీంట్లో ఉన్నట్టుగా ఇది తీసుకెళ్ళి అక్కడ ఉంటున్నా ఎన్నిట్లో ఉంటాడో తెలియదు దీంట్లో కాబట్టి అంతటా ఉండే నేను పెండస్త హాపి చోట ఉండడానికి దీంట్లోకి వచ్చాను ప్రారంభవశాత్తు ఈ దేహంలో ఉన్నాను ఇది ఎక్కడ ఉండాలి కొంపలో దీన్ని తీసుకువెళ్ళి ఒళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను ఇంట్లో ఉన్నాను కదా ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా దీన్ని చేసుకోవాలి దాన్ని చేసుకోవాలి దీనికి అన్నం పెట్టాలి అది కనుక అవసరమైతే మరమ్మతులు చేయాలి దీనికి మరమ్మతులు చేయాలి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇవన్నీ కార్యాలే ఎక్కడ వదిలిపెడతా అని చెప్పండి వీటిని వీటిని ఏం వదిలిపెట్టలేను కానీ ఫలాన్ని వదిలేస్తాను అంతే ఇది ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్తాను అక్కడికి చెప్పారు అనుకోండి లేదు అయిపోయింది సార్ యువర్ టైమ్ ఈజ్ ఓవర్ సర్ థ్యాంక్ యూ సార్ ఏముంది నాకు ముందే తెలుసు కదా నాకు ముందే తెలుసు కదా ఎప్పుడంటే ఇది ఎక్కువ కాలం ఉంటుంది అనుకోని సడన్గా ఎవరైనా పోతా మనం ఆలోచన ఇప్పుడు అందరం అట్లా అనుకుంటూ ఉన్నాం ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల ఇది ఏ తొంభై సంవత్సరాలు అందరూ తెలుసు కదా టపటపట ట రాలిపోతూ ఉండరు కదా పసిపిల్లలు పోతా ఉండరు కదా పదవుల్లో ఉండేవాళ్ళు పోతుంటారు కదా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా కానీ మనకు ఒక నిశ్చయమైన అభిప్రాయం ఉంది ఏంటో తెలుసా ఎవడైనా పోతారు కానీ నేను మాత్రం పోను ఎట్లా కుదురుస్తుంది సార్ ఇది ఎట్లా కుదురుతుంది ధనం ఉండేవాడు పోయే పదవి ఉండేవాడు ఆరోగ్యం ఉండేవాడు పోయే వయసు వాడు పోయే అందరూ పోతా ఉంటే అవన్నీ చూస్తే నాలో లేనివి చాలా ఉన్నాయి నేను పోనానేమిటి సిద్ధపడిపోవడం అంతే నారద భక్తి సూత్రాలు అర్థమైందే సడన్గా యమదోతలో ఇంకో దూతలో ఏ దోతలో అని పోనీ వాళ్ళు వచ్చి సడన్గా జీప్ తీసుకొని వచ్చారనుకోండి సార్ మీ టైం అయిపోయింది సార్ రెండు వాళ్ళు దిగి మాట్లాడేటప్పటికి వాళ్ళు ఎక్కువ మనం పోయి ఎక్కాలి అది దట్ ఈస్ అ నారద భక్తి సూత్రాలు అంతే అక్కడి నుంచి దిగొచ్చారనుకోండి సార్ మీకోసం తీసుకొచ్చావు సార్ ఇది వెహికల్ రెండు సార్ అన్నాడు అనుకోండి అట్లాగా థ్యాంక్ యూ పోతాడి అని మనం పోయి ముందెక్కేయాలి వాళ్ళకి ఆలోచన కదలవాళ్ళు ఇంతమంది తీసుకుపోయాం కానీ ఇట్లాంటి వాడిని ఎక్కడ దొరకలేదు మనకు ఎందుకని ఏడ్చేవాళ్ళు చుట్టూ ఏడ్చేవాళ్ళు తాను ఏడవడం ఇట్లాంటి వాళ్ళని చూసాం కానీ పొలం అని చెప్పేసి మనకన్నా ముందే పోయి ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉండాడు నాలెడ్జ్ ఎందుకని నన్ను వాడేక్కడ పోయి తీసుకుపోతాడు అద్భుత ఏ స్మాల్ ఫెలో వాడు నన్ను ఎక్కడ తీసుకపోతాడు సార్ వాడు క్యాచ్ చేస్తాడు అని నన్నని వాడు పట్టుకుపోయి దీన్ని ఇది నాది కాదు వాడు ఏదో మాట్లాడుతూ వాడు అర్థం లేని మాట వాడికి కూడా ఉన్నది అర్థం కావడం లేదు నిన్ను తీసా పోతాను అంటున్నాడు నీ దేహాన్ని తీసుకుపోతానని చెప్పాలి వాడికి అంత జ్ఞానం లేదు కనుక నిన్ను తీసుకపోతాను అంటే నేను అంటున్నా నన్ను నువ్వు ఎలాగో తీసుకపోలేదు కదా ఇదే కదా నీకు కావాల్సిందే పదా పోయి కూతుంటారు దేహ బాధ్య దేహానికి సంబంధించిన బాధ్యతలు ఇంటికి సంబంధించిన బాధ్యతలు సమాజానికి సంబంధించిన బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి శాస్త్రాలు సరళం కూడా ఉంది కాబట్టి నువ్వు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటే పది మంది ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది శ్రేష్ఠుడు గనక ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి కూడాను నీకు అవసరం లేకపోయినా సూర్యుడికి ఏం ఎందుకంత వెలుగు పాప ఎంత కాలిపోతూ ఉన్నాడు కదా ప్రపంచానికి ఇవ్వడానికి వెలుగుని ఎత్తులుండేటువంటి మేఘం ఒక్కసారి కిరంతకు దిగాల్సిన అవసరం ఏముంది ఈ మట్టిలో పొరలాల్సిన అవసరం ఏముంది తను ఆకాశంలో హాయిగా వికరి విహరిస్తూ ఉండొచ్చు కదా కాబట్టి ఆకాశంలో గగనంలో గగన విహారం చేసేటువంటి మేఘం మనందరి కోసం చల్లగా మన తలపాలని కిరంతకు దిగుతో ఉంది తను మట్టి మట్టిలో కలిసిపోతున్నా కూడా తను లేదు ఇవన్నీ కూడా పరోపకరమైనటువంటి కార్యాలు వీటిలో ఏ విధమైనటువంటి ఫలం ఆశించడం లేదు ఫలత్యాగ స్త్రీ ధన స్తిక వైరి చరిత్రం నా శ్రవణీయం దో సాధనలో ఇవి కూడా ప్రధానంగా ఉండాలి ఇప్పుడు వేదాంత శ్రవణం చేస్తున్నాం ఇప్పుడు నారదభక్తి సూత్రాలు వింటున్నాం అనుకోండి సక్రమంగా నేను చెప్పగలిగి ఉంటే నేను చెప్పిందని సక్రమంగా మీరు కూడా వినగలిగి ఉంటే ఈ రెండు కనుక జరిగి ఉంటే మనలో భక్తి వృద్ధి చెందుంటుంది అని అనుకుంటున్నాను ఇక మీద సరే మనం ఈ మార్గంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన సంకల్పం కదులుతుంది ఆటోమేటిక్గా కాబట్టి వేదాంత శ్రవణం చేస్తూ ఉంటే భక్తి వృద్ధి చెందుతూ ఉంది సరేనా రామాయణం వింటూ ఉంటే నేను ధర్మబద్ధంగా జీవించాలి అనేటువంటి అవగాహన మనుషులు వస్తా అది శ్రవణ ఫలం కాబట్టి ఎప్పుడైతే శ్రవణం చేస్తావో దాని ఫలం పడిపోతుంది మరి వేదాంత శ్రవణం చేస్తే భక్తి వృద్ధి చెందుతూ ఉంది కదా అదే లౌకికమైనటువంటి వ్యవహారాల్లోకి పోయినామనుకోండి అదేం చేస్తుంది భక్తిని దూరం చేస్తుంది అది వేదాంత శ్రవణం భక్తిని దగ్గరగా తీసుకొస్తుంది కానీ ప్రపంచకమైనటువంటి విషయాలు వింటూ మొదలు పెట్టామనుకోండి విన విన్నప్పుడు బాగానే ఉంటుంది క్రమేపి అదే మనం చెప్పాడు చూసారా తరంగ ఇత అపీమే సంగాత సముద్రాయంత్రి మొదట్లో కేరటంలాగా ఉంటుంది తర్వాత తర్వాత కడలి స్వరూపాన్ని పొందుతుంది కాబట్టి ఎప్పుడైతే సాధకులంగా ఉన్నామో ఎంతో టైం మనకు లేదు పోయిన కాలం తిరిగి రాదు ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి దీన్ని సన్మార్గంలో నడిచి సద్వినియోగం చేసుకోవాలి కానీ మరొక మార్గంలోకి దీన్ని తీసుకెళ్లకూడదు కాబట్టి స్త్రీ అంటే ప్రధాన కామం అంటే స్త్రీ అనడంలోనే స్త్రీ పురుషుడి విషయంలో పురుషుడు స్త్రీ విషయంలో అది స్త్రీ అంటే కేవలం స్త్రీల న్యూనత పరిచాడు ఈ పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి ఈ రోజుల్లో ఆ దౌర్భాగ్యం అంతా ఎప్పుడు శాస్త్రం ఒకటి చెప్పగలదు అంతే దాని రెండవది మనం ఊహించుకుంటూ పోవాలి అదే అది లక్ష్యం అంటారు స్త్రీ స్త్రీ విషయంలో కానీ ధన డబ్బు విషయంలో కానీ నాస్తిక నాస్తికుడు ఎవడైతే భగవంతుని అంగీకరించడో వాడి విషయంలో కానీ వైరి శత్రువు ఎవడైతే ఉండడో ఆ వైరి చరిత్రం నా శ్రవణీయం వెరీ ఇంపార్టెంట్ అదే దుస్సంగ సర్వదైవ త్యాజ్య మనం చెప్పాలా దృత్సంగ సర్వదాయవ త్యాజ్య చెడు సహవాసం బ్యాడ్ అసోసియేషన్ దాన్ని వదిలిపెట్టాలి ఎప్పుడైతే చెడు మార్గాన్ని వదిలేస్తామో సన్మార్గంలో పోయే అవకాశం ఉంటుంది చెడు వ్యక్తులతో సంపర్కాన్ని వదిలేస్తామో అప్పుడే సత్పురుషుల మధ్య మనకు సంగత్య భాగ్యం కలుగుతుంది కనుక ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినొద్దు అంటాడు ఎక్కడైనా సరే అంటే స్త్రీ అన్నప్పుడు కేవలం కామం ప్లీజ్ ధన అని అన్నాడు అనుకోండి ధన ఇదేంటిది ధనం అనేటువంటిది లోభం నాస్తిక వాడి ఎంతసేపటికి దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని సరేనా ఉండాలని అనేక హేతువుల ద్వారా చెప్పిన గురువు చెప్పింది ఎక్కడది కానీ వాడు చెప్పింది మాత్రం టక్కనెక్క ఎప్పుడు అట్లాగే ఉంటాయి శ్రేయాంశి బహువిజ్ఞాని ఒక మంచికి విజ్ఞానలు ఉంటాయి కానీ చెడుకి విజ్ఞాలు ఉండవు ఎందుకని అదే ఉంది కనుక ప్రపంచంలో అన్ని వైపుల నుంచి అది వచ్చే అవకాశం ఉంది మనం జాగరూకులమై ఉండాలి ప్లీజ్ సరేనా ఎవడి వల్లనో చెడిపోయానన్నా మంచిది కాదు నేను ఎందుకు చెడిపోయానని ఆలోచించాలి మనం చెడే పరిస్థితి మన దగ్గర ఉంటేనే ఎదుటి వాడు చెడపగలడేమో లేకపోతే చెడిపోయే అవకాశం లేదు వీడు నాస్తి కూడా వచ్చిన బాధ ఎక్కడొస్తుందంటే వాటితో మనకేం సోమంద స్వామిజీ అని మీరు అనొచ్చు ఇదో ఇట్లాంటివి వింటారు కదా ఉపన్యాసాలు అది ఏదో పుస్తకాలు చదవతారు కదా ఏదో కొంత జ్ఞానం వచ్చిన తర్వాత అన్నీ తెలిసినట్టుగా వాటితో పోయి ఎప్పుడైతే భగవంతుడు లేడని వాడు అంటున్నాడో అంత పెద్ద సంస్కారం కలిగిన వాడు నువ్వు కాస్త దూరంగా ఉండాలి సార్ నువ్వు వైట్ డ్రెస్లో ఉండేవాడి ఆ బురద దగ్గరకు నువ్వెందుకు పోతావు అర్థమవుతుంది నువ్వు వాడిని మార్చాలని ఆ భావన వెనకేముంది నీ అహం తప్ప నువ్వేమన్నా సర్వశాస్త్ర పండితుడివే సమగ్రమైన జ్ఞానం కలిగిన వాడివే జ్ఞానివే నిజంగా సమ్యక్ జ్ఞానివైతే వాడు అలా ఉండడం వెనక కారణం ఉందా అది అర్థం చేసుకుంటావు నువ్వు మార్చాలన్నా మార్చలేవు శ్రీకృష్ణుడు అంతటే వాడు రాయబారం వెళితే వాడిని కదిలించింది ఏమీ లేదు ఆ దుర్యోధనుడి ఈయనకన్నా గొప్పవాడుగా నువ్వు ఆయన అడిగారు అయ్యా నువ్వు పోయావు కదా ఏమైంది ఆయన ఏమైంది అంత ఫెయిల్ అయింది అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే ఓ నాకే బాధ అంగీకరిస్తా నేను చెప్పాను వాడిని మారుస్తాను ట్రై చేశాను మారే అవకాశం వాళ్ళు ఉంటే మారుతాడు లేకపోతే లేదు కాబట్టి ఏది ఎలా ఉందో ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండడం వెనుక కారణాలున్నాయి అదే ధర్మం వాడు గతంలో ఆ విధంగా జీవించారు కదా ఒకసారి మారలేదు నువ్వు వాడిని మార్చాల్సిన అవసరం లేదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆ మిషనరీ జీలు మనకు అవసరం లేదు ఈరోజు దౌర్భాగ్యం తయారైపోయింది హిందూ ధర్మంలో కూడా అది హిందూ ధర్మం కానీ హిందూ ధర్మంలో వాణ్ణి మార్చాలి ఈ మార్చాలి వాణ్ణి మార్చాలి ప్రశ్నే లేదు సార్ ఉద్దరేది నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఎవడైనా సరే నీ మార్గంలో చరిస్తానన్నాడు అనుకో వాడి చెప్పు అంతే సింపుల్ సరేనా మనమే మిషనరీస్ కాదు మనకేమి ఓట్లు అవసరం లేదు అందరూ వచ్చి రాదా నా దాంట్లో చేరండి దేనికి దేనికే భగవంతుడు చేయని పని నువ్వు చేస్తానంటావు కనుక ఇవన్నీ కూడా నువ్వు గుండెకి భారాన్ని ఎత్తుకోవడం శాస్త్రం అర్థం కాకపోవడం వల్ల అర్థమైనట్టు నటించడం వల్ల జరుగుతున్నట్టు వ్యవహారం ఇదంతా కూడా కనుక నాస్తికుడు విషయం మనకు అవసరం లేదు స్త్రీ విషయం అందువల్ల ఒక విధంగా చూస్తే స్త్రీ ధన నాస్తిక కామ క్రోధ లోభ వైరి చరిత్రం చూసారా వైరి వైరి మీద కోపం ఉండదు వాడి గురించి వింటున్నాం ఎవడో కూడా మనకు వస్తాడు నిన్ను ఆయన ఇట్లా అన్నాడు అంటాడు అతను మనకు ఏనిమై ఉంటాడు శత్రు ఏ కారణం చేతను వాడు నిన్ను ఇట్లా అన్నాడు అంటాడు మీ గుండెలు పగులుతాయి కర వాడు నీకు స్నేహితుడైతే చెప్పేవాడు అది అనవసరం కదా ఇప్పుడు నీ హృదయాన్ని భగ్గనం చేసే మాట వాడు మాట్లాడకూడదు కదా మాట్లాడతాడు ఇప్పుడు వాడు శత్రువా వీడు శత్రువా ఆలోచించాడు వాడు దూరంగా ఉండేవాడు శత్రువు కాదు నీకు ఎందుకని వాడు అనేది నీకు వినపడదు ముందే చెవుడు దాంట్లోదోటి మనకు వినపడాల్సినవే సరిగా వినపడవు అట్లాంటివి ఏమి వినపడతాయి ఎక్కడో ఉండేవాడు వీడు వచ్చి చెప్తాడు కాబట్టి మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే చెప్పి హృదయాన్ని భగ్గనం చేస్తూ ఉన్నాడో శత్రువు దూరంగా లేడు వీడే అసరాడు అయిన ఎవరి వల్ల అశాంతి కలుగుతూ ఉంటుందో వాళ్ళని పక్కన పెట్టేయడం మంచిది హూ ఎవరిదే మేబే లైఫ్ ఈజ్ ప్రెషియస్ సార్ అండ్ ప్రైస్ జీవితం చాలా విలువైంది ఎవరి కోసమే చూశారా భరతుడు ఏం చేశాడు మొన్న జన్మనిచ్చిన తల్లిని దూరంగా పెట్టాడు చూడండి వాళ్ళ కమిట్మెంట్ ఎట్లా ఉందో ప్రహ్లాదుడు ఏం చేశాడు జన్మనిచ్చిన తండ్రిని మరణానికి కారణమైపోయాడు వాళ్ళని మనం ఈరోజు కీర్తిస్తున్నావా లేదా ఈరోజు రాత్రి చూస్తాం తోబుట్టినటువంటి వాడిని జ్యేష్ఠ్రాత శాస్త్రంలో జ్యేష్ఠభ్రత పితృసమ పెద్ద తండ్రి లాంటి వాడని వదిలేసి రాబోతాడు రాత్రికి విభీషణుడు వీళ్ళని చూస్తే ఏమనిపిస్తూ ఉంది ధర్మబద్ధంగా జీవిస్తారు ధర్మానికి దూరంగా ఎప్పుడు నడుచుకోరు కనుక ఎక్కడైనా శాంతి రూపంగా ఉండాలి శాంతిని ఆనందాన్ని భగ్నం చేసేటువంటి విషయాల్లో తల దోర్చకూడదు పోరాటం కూడా కాబట్టి స్త్రీ ధన నాస్తిక వైరచరిత్రం నశ్రవణీయం ఇవన్నీ కామక్రోధ లోపాలను పెంచుతాయి అవి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే దేహంలోనే ఉంటాయన్నారు శంకరాచార్య దొంగలు ఎక్కడ ఉంటారు వాడు దొంగ ఎత్తుకుపోయే ముందు ఇంట్లో ఉంటాడు ఇంట్లో ఉన్నవాడే ఎత్తుకుపోతాడు అంటే నేను చెప్పేసి ఇంటి దొంగ కాదు దొంగ అయినా ఇంట్లోకి వస్తే ఎత్తుకుపోతాడు ఇప్పుడు బయట ఉండి అట్లా ఎత్తుకుపోతాడు కమక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహరాయ मुगर दस्करा इंटर दीता आल चीरप दीन को జ్ఞానరత్నాపహరాయ జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించడం కోసం సంసిద్ధంగా ఉండరు జాగ్రత్తగా ఉండు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు కనుక ఎక్కడ కూడాను కామ సంబంధమైనటువంటి ఆలోచనలు లేదా సంభాషణలు ఎక్కువగా కొనసాగించవద్దు వాటిని రెచ్చగొట్టేటువంటి చలనచిత్రాలు బుల్లితేరలు దౌర్భాగ్యపు తెరలు వీటికి కాస్త దూరంగా ఉండు మోక్షం కావాలనుకుంటే ఎందుకని ఏ దృశ్యమైనా మనసును పాడు చేస్తా వాటికి అవకాశం ఇవ్వకూడదు ప్లీజ్ కాబట్టి వీటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని అసలు వినకూడదు చూడకూడదు వినకూడదు అంటే అర్థం ఇంక ఒక ఒక ఇద్దరు టచ్ చేశాడంటే అయ్యా వినొద్దు అని శ్రోత్రేంద్రియాన్ని నచ్చినాడంటే అయ్యా చూడొద్దని కూడా అర్థం నేత్రేంద్రియానికి కూడాను ఎందుకని చూసేవనుకో వినడం వల్ల ఏ విధమైనటువంటి ప్రభావం మన మీద పడుతుందో చూడటం వల్ల కూడా అదే ప్రభావం పడుతుంది అట్లా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని మీద మనసు లగ్నం అవుతుంది నెక్స్ట్ అభిమాన దంభాధికం త్యాజ్యం అభిమానాన్ని వదిలిపెట్టాలి దాంబికత్వం వదిలిపెట్టాలి నేను ఇంత గొప్పవాడిని అది ఎందుకని వదిలిపెట్టకపోతే ఇంతవరకు చెప్పిన పరప్రేమ నీకు అర్థం కాలేదు దేంట్లో గొప్పవాడివి అభిమానం దేని మీద అభిమానం చెప్పు అనేక రకాలు రూపాభిమానం నేను అందంగా ఉన్నాను అంటాడు ఎవరు అందంగా ఉండే ఎవరు ఎవరు అందంగా ఉంది దేహం చెప్పు ఒప్పుకో నువ్వు దేహం అని నువ్వు దేహమేనా ఇంతకాలం చేసింది అంతా ఏంది ఇప్పుడు అధ్యయనం అంతా నేను దేహం కాదు ఇప్పుడు దేహ లక్షణాలను తీసుకొని వచ్చి నీ మీద ఆపాదించుకొని ఆరోపించుకొని నేను దేహమును నువ్వు డిసైడ్ చేసి నేను తెల్లగా ఉన్నాను గౌరవం చూడు నేను అందంగా ఉన్నాను నేను ఎరుపుగా ఉన్నాను ఏ అదంతా దేహానికి సంబంధించింది ఇది అభిమానం దేహాభిమానం ఏం అభిమానం ఇది దేహాభిమానం రూపాభిమానం తర్వాత కొంత చదువుకుంటాడు అదేంటి మళ్ళీ విద్యాభిమానం నాకు ఇంత విద్య వచ్చు నేను ఇన్ని డిగ్రీలు ఉండి దేభిమానం లాగానే ఇది కూడా ఎందుకని దేహం ఎర్రగా ఉంటే దేహానికి సంబంధించిన విషయం ఒకవేళ నీకు ఏదైనా విద్యలు వచ్చి ఉంటే అది నీ మనసుకు సంబంధించిన విషయం కాబట్టి నేను చాలా మనసు ఇంత జ్ఞానం ఉంది నాకు అని అంటే మనసు నేనని అర్థం ఎందుకని ఇంత అంతా లేదు నువ్వే జ్ఞానస్వరూపుడు సార్ అది ఉరిజున ఓకే కనుక అభిమాన దంభాధికం రూపాభిమానం ఇంకోటి కూడా కర్మ కులాభిమానం ఇది దీనికి ఒక దౌర్భాగ్యం పేరు ఇప్పుడు నాకు బిగినింగ్లో అర్థం కాలేదు నేను కొందరు అడిగి దీని అర్థం ఏంటని ఏంటంటే ఏంటది సామాజిక న్యాయం ఇది అసలు అది అర్థమే కాలేదు నాకు మొదట్లో ఓ త్రీ ఇయర్స్ బ్యాక్ అసలు అది అర్థమే కాలే ఎంత ప్రయత్నం చేసిన ఏంటబ్బ అది సామాజిక న్యాయం సామాజిక ఏంటిది అని అంటే లాస్ట్లో అన్నారు అదేం లేదు స్వామిజీ కులాలు ఊరే డైరెక్ట్గా చెప్తే అందరికీ అర్థం అవుతుంది కదా కులాలని నా కులము నీ కులము వాళ్ళ కులము వీళ్ళ కులము ఏదో అర్థం చేసుకుంటాం ఎందుకని మా కులాలు తెలియదు ఎందుకని మాకు తెలిసింది ఒకే కులం ఏం కులం అనుకూలం అందరికనుకో నేను చెప్పాను కదా అనుకూల పరమేశ్వరుడు అందరికీ అనుకో మాకు తెలిసింది ఒక కులం కదా కాబట్టి ఇదేదో పెద్ద సామాజిక ఇది వర్గం అది ఏ దౌర్భాగ్యం తప్ప వేదాంతంలోనే కులాలు ఎగిరిపోతాయి ఇంకో చోట ఎగిరే అవకాశమే లేదు నా మాట వినండి ఇప్పుడు కుల వ్యవస్థ ఉండకూడదు అని మాట్లాడేటువంటి వ్యవస్థ ఏది ప్రధానంగా రాజకీయ వ్యవస్థ కదా సీట్లు దేన్ని బట్టి అంటే ఇచ్చేది వేదాంతాన్ని బట్టి అది చూసారా ఒకవైపు కులాలు ఉండకూడదు అంటారు ఏ పదవులు ఇచ్చినా కూడా నువ్వు ఈ కులానికి ఎన్ని ఆ కులానికి ఎన్ని ఆ కులానికి ఎన్ని ఎవరికి టికెట్ ఇచ్చినా ఈ కులానికి ఎన్ని ఆ కులానికి ఎన్ని ఇచ్చాం మళ్ళీ కులాలు మాత్రం ఉండకూడదు కులాలు ఉండకపోతే ఈ టికెట్ లేదు సార్ ఎన్ ఇప్పటికన్నా అర్థం చేసుకోండి సరేనా అంటే వాళ్ళు మారాలని అర్థం చేసుకోబాగండి ఈయన ఫాలో కాండి మనం మార్చలేము ఈయన కూడా మార్చలేదు కదా ఒక ఆయన్ని మనం వీళ్ళని మార్చలేము మనకు అవసరం లేదు వాళ్ళు ఎట్లుంటారు అట్లా ఉండాలి కానీ మన హృదయంలో మాత్రం ఈ భేదాలు లేకుండా ఉంటాం అండ్ దాట్స్ ద థింగ్ ఎందుకని మనం పరమేశ్వరుని మనం ఒకటే భక్తుల కులం మంది ఋషికొలం సార్ మంది ఋషికొలం కాబట్టి మనకు అన్ని అనుకూలమే అంతా సమతమే నిర్దోషం సమం బ్రహ్మ భగవంతుడు నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ దంబాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాలి కాబట్టి కులాభిమానం రూపాభిమానం దేహాభిమానం విద్యాభిమానం ఇంకోటి ఉంది బ్రహ్మాండమైంది నాకు అసలు అభిమానమే లేదు అనే అభిమానం దీన్ని పోగొట్టడం అసలు వల్ల కాదు ఎవరిని అడిగినా ముందు కనపడతారు నాకు అహంకారమే లేదు సార్ లేదు సార్ నాకు అహంకారమే లేదు సార్ నాకు క్రోధమే లేదు సార్ ఏదో సార్ అసలే లేకుండా ఎట్లా పోదు సార్ మనం దేవుడు అంత కాదు కానీ నాకు మాత్రం లేదు ఏదో కొద్ది ఉంటుంది రేటు సార్ లేదు అసలు మావిడ కూడా అంటా ఉంది ఇంతకుముందు అట్లా కోపడేవాళ్ళు కదండి ఇప్పుడు ఏమీ అసలే కోప్పడం లేదు నా మీద అని అడుగుతుంది కారణం ఏంటంటే ఆవిడ ముదురు పెట్టిందేమో ఆవిడ తెలుసు ఎవడే తెలుసు ఆవిడ స్టార్ట్ చేసిందేమో ఇప్పుడు ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే ఈ పక్కనే స్టార్ట్ అయినప్పుడు ఆ పక్క కాముగా ఉంటారు ఆ పక్క స్టార్ట్ అయ్యారు ఈ పక్క కాముగా ఉంటారు దాని పేరు సంసారం అర్థమైందే బహుశా ఆవిడ స్టార్ట్ అయి ఉంటుంది ఏం ఆపేసా లేదు మా ఆవిడ ఇటీవల అంటుంది ఏమండి పోలం చాలా కోపంగా ఉండేవాళ్ళు మీరు అసలు ఏమైపోయిందండి మీ కోపం ఎట పోయిందండి ఇటు అని అంటుంది స్వామి లేదు లేవా కొద్దిగా గొప్ప ఉంటుంది మొత్తం ఎట్లా పోద్ది ఆమెకి మాత్రం మొత్తం అయింది స్వామి సర్వజ్ఞత్వం అది లేదు స్వామీజీ పోయిందని చెప్తాను ఉంటుంది లేవా కొద్దిగా మొత్తం పోయిందంట ఏదో కొద్దిగానే ఉండదో ఫైవ్ లేదు స్వామీజీ చెప్తా ఉంటే అని నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ కొద్దిగా వన్ పర్సెంట్ అయినా ఉండదు పెద్ద ఉపన్యాసాలు చెప్తావు నువ్వు వెళ్దావు ఉపన్యాసాలు చెప్పేది మేము పోగొట్టుకోవాలని చెప్తున్నావా ఉండాలని చెప్తున్నావా పోగొట్టుకోవాలని నువ్వు చెప్తావు పోగు పోయింది అంటుంటే మళ్ళీ పోయింది నాయన సరేనా ప్రాక్టికల్గా తెలిసింది కనుక పోయినట్టుగా ప్రాక్టికల్గా తెలిసింది అది వచ్చిన బాధ భక్తులుగా కొనసాగుతూ మనం ఉండినా ఎక్కడో ఈ తోకలు అన్నీ తగులుకొని ఉంటాయి అది చూసుకుంటూ పోవాల సరేనా ఇప్పుడు బస్సు పోయింది బస్సు పోయింది అనుకోండి మున్సిపాలిటీ రోడ్డు మీద సర్రజాని బస్సు వెళ్ళిపోతానని మనం ఏం చేస్తాం అది అసలు భక్తి సూత్రాలు అర్థం మనల్ని నారదుడిని చేసి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే పోతుందో విపరీతంగా దుమ్ము లేస్తే మేఘాల మధ్య నారున్నట్టుగా మనం ఉంటాం అర్థమవుతుందే అది వెళ్ళిపోద్ది వెంటనే ఏం చేస్తాం చెప్పండి ఎందుకంటే అది నించేసిపోయింది కనుక దాన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ప్రతి వ్యక్తి సంబంధంతో ఎవరితో మనం మాట్లాడుతూ ఏం చేస్తూ ఉండినా ఏం ఆలోచిస్తూ ఉండినా మనో వక్కాయ కర్మల్లో దుమ్ము పడుతూ ఉందో मनमे गर्तनी पड़ने चोटे कद्धिचे कुंटे मल्ले अभी कोशा उदी प्रधानमंत्री मन नभिमादिकाज्यम तदर्ता अखिलाचारोध अभिमादिकव क ఇది విచిత్రం నారదులే చెప్పగలరుటే ఏం లేదు తదర్పితకి రాచార ఇప్పుడు సమస్తం భగవంతుడు సమర్పించేశాం కదా నివేదిత ఆత్మలోక వేదశీల త్వత్ సమర్పించాం సమర్పణ భావంతో ఇప్పుడు ఇవి మిగిలినాయి అనుకోండి ఏంటవి కామము క్రోధము అభిమానము ఇవన్నీ ఉన్నాయి అవి పోవడం లేదు ఒకవైపు భక్తి జరుగుతూ ఉంది ఒకవైపు ఇవన్నీ ఉన్నాయి నారదుడు అంటాడు సరే ఇవి ఎట్లా పోవాలి పోవడం లేదండి భక్తి అయితే చేస్తాడు రావు ఇప్పుడు పూజ మూడు గంటలు చేస్తాను సరేనా పూజలో కనుక కొబ్బరికాయ తీసుకొని రా అని మా అంటే మా ఆవిడ కనుక కొద్దిగా లేట్ అయిందంటే ఇంకా ఆవిడని తిట్టేస్తాను నేను ఆవిడంటేది అది ఏదో తీసుకొని ముందే చావచ్చు కదా అక్కడ పొయ్యి కూర్చొని కొబ్బరికాయ నూనె తీసుకొని పోయి కూర్చున్నామంటే ఎంతసేపు మా దేశం అయిపోద్ది ఏం పూజది లాస్ట్ కొబ్బరికాయ కొట్టేటప్పుడు రాయి తీసుకోని రా ఈసారి తలపి దేశాను ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్లి పెట్టుకుంటే అది కూడా ఈశ్వర భావన చక్కగా మనం చేసుకోవడం పరమేశ్వరి కోసం కదా కాబట్టి ఓ సైను పో చేస్తా ఉన్నాను స్వామీజీ భక్తి అంతా కూడాను కానీ ఇవన్నీ ఉండ ఎట్లా చేయాలని నారదులు అంటాడు తదర్పితకి ఆచార అఖిల ఆ చారా ఆ భగవంతుని ఎందు అర్పిత అర్పించేసావు కదా సమస్తం ఇంక ఇవి కదా మిగిలినాయి ఇవి కూడా అతని మీదనే తిప్పేయమన్నాడు తస్మిన్ ఏవ కరణీయం తస్మిన్ పరమేశ్వరే ఆ భగవంతుని ఎందుకు ఏంటి భగవంతుని తిప్పేది నేను చెప్పేది బాబు నీకు అర్థం అవుతుంది నాలో ఇంకా కామం ఉంది క్రోధం ఉంది లోపం ఉంది అని నేను చెప్తా ఉంటే అది మీద తిప్పమంటావేంటే అదే ఈజియెస్ట్ వే తిప్పగలిగితే అంటే నీలో కామం ఉంది కదా కామం అంటే ఏంది కోరుకోవడం కదా ఏం కోరుతున్నావు ప్రపంచంలో అది కావాలి ఇవి కావాలి ఇవి కావాలి ఆయన గౌరవ అదే కామం కుర్రాథం తిట్టాలేమైనా ట్రై చేయబాకండి అంటే ఇది మాత్రం ఈ సూత్రం మన కాదు ఇప్పుడు చూడండి శిశుపాలుడు చూసారా శిశుపాలుడు ధర్మరాజు నారదు అడిగాడు ఇదే నారదు భాగవతంలో అయ్యా శిశుపాలుడికి ఎప్పుడైతే మోక్షం వచ్చేసిందో అసలు శిశుపాలుడు కృష్ణుడిని దిట్టినంతగా ఏ పార్టీ వాడు ఏ పార్టీ వాడిని తిట్టాల ఇప్పటి వరకు ఎన్ని తిట్టాడు అసలు అసలు ఒకే బిలేరంతా అయిపోతే కూడా కొన్ని పదాలు సృష్టించాడు అన్నీ తిడితే స్వామి ఓపికతో ఉండి సరేనా లాస్ట్లో వాడిని మట్టు పెట్టినప్పుడు యాగంలో అది మన రాజస్వి యాగంలో నిండు సభలో అక్కడ డౌట్ వచ్చింది ధర్మరాజుకి ఎందుకని ఎప్పుడైతే వాడిని వధించడం జరిగిందో వాడక జ్యోతి రూపంలో తయారీ దేహమాట పడిపోయింది వాడక జ్యోతిగా తయారీ అలాగే అలా అలా అలా వచ్చి స్వామిలోకి వెళ్ళి ఆయన హృదయంలోకి వెళ్ళిపోయాడు ధర్మరా అంటాడు మేము నిరంతరం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అంటున్నాం అట్లాంటి భక్తులకు ఏమీ దొరకలేదు వీడికి దొరికిపోయింది ఏంటని కారణం ఏంటని వాడిలో ఏది ఉన్నదో అది భగవంతుని మీదనే దిప్పాడు అది ఇంపార్టెంట్ వాడిలో క్రోధం ఉన్నదనుకోండి క్రోధం భగవంతుని మీదనే దిప్పాడు అది చిన్న సాధన కాదు అది అందరూ చేయలేరు కాబట్టి ఇప్పుడు రావణుడు ఉన్నాడు కుంభకర్ణుడు ఉన్నాడు కంసుడున్నాడు వీడికంతా క్రోధం ఉంది క్రోధాన్ని ఏం చేశారు ఇతరుల మీద బోనేలే తస్మిన్నేవా కరణీయం ఇది కూడా అట్లా అభిమానం ఇవన్నీ కూడా కామ క్రోధాలు అభిమానం శిశుపాలుడు అభిమానం దురభిమానం దుశ మన దుర్యోధనం ఇలాగా ఇవన్నీ కూడాను ఎందుకని వాళ్ళ మనసులో ఏది ఉంటే అది సమర్పించేశారు దట్ ఇస్ ద పాయింట్ మై అర్పిత మనోబుద్ధి వ్యోమద్భక్త సమీ ప్రియ అర్జున ఎవడైతే వాడి మనోబుద్ధులను సమర్పిస్తాడు వాడి మనసునే సమర్పించాడు కదా ఆ మనసులో ఏదైతే ఉందో అదే సమర్పించాలి జ్ఞానపరంగా చూసినప్పుడు ఈ సూత్రాన్ని కామం కదా ఎయ్ మనస ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో కోరావు ఏమి సాధించవే అవన్నీ పొంది ఇంత వదిలిపెట్టి తస్మాత్ జ్ఞానాప్యపాయైన మనకృష్ణి వేసేయద్దు ఇక మీదట భగవంతుని కోరుకవే క్రోధం కదా కదా ఇతరుల మీద పోతా ఉంది కదా చే నీకు బుద్ధి దీని మీద మన క్రోధం అదే జ్ఞానమార్గం ఇదేని మనసు మీద ఇంతకాలం ఈ ప్రపంచంలో ఈ విధంగా సంచరించావు ఇంకా కామక్రోధాలతో తిరుగుతూ ఉన్నావు ఏమైనా సాధించగలిగావా నువ్వు ధ్యానం చేసావా జపం చేసావా స్వాధ్యాయం చేసావా గురువుతో చెప్తావా అన్నీ చేస్తున్నాను ఏం చేస్తున్నావు నువ్వు చేత ఇక్కడ ఇటు తిరగాలి అటు కాదు ప్రపంచం మీద కాదు ప్రపంచం మీద దాని ఎఫెక్ట్ ఏ ఉండదు కాబట్టి మన మీద తిరగాలి ఇదంతా కూడా జ్ఞానపరంగా మనలో ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడు ఎందు సమర్పించడమే జరుగుతూ ఉంది త్రిరూపభంగ పూర్వకం నిత్యదాస్య నిత్యకాంత భజనాత్మకం ప్రేమ కార్యం ప్రేమైవ కార్యం ఏం చేయాలో చెప్పేస్తున్నాడు కాబట్టి త్రిరూపభంగ పూర్వకం మూడు రకాలుగా తెలుస్తుంది కదా ద్రష్ట ప్లీజ్ దృశ్యము దర్శనము ధ్యాత ధ్యేయము ధ్యానము భక్తి భగవంతుడు భక్తుడు ప్లీజ్ కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జ్ఞేయము జ్ఞాత జ్ఞానము ఈ త్రిపుటి ఏదైతే ఉందో ఇదే ద్వైతం గనక త్రిరూపభంగ పూర్వకం ఈ త్రిపుడిని దూరం చేసేసి కాబట్టి భగవంతుడు లేదా భక్తుడు భక్తి ఇవేవైతే ఉన్నాయో వీటిని దాటి త్రిరూపభంగ పూర్వకం ఇప్పుడు ధ్యానం చేయాలి చూశారు అది ఎటువంటిది అది నిన్న చూచామే ఆర్తో జిజ్ఞాసురర్థాది ఆర్థాది భేదాద్వా గుణభేదాత్ అని అవి దాటేసిన తర్వాత నిశ్రయగుణ్యోభవా ఆర్థాది భేదాలు దాటిన తర్వాత జ్ఞానిచ భరతర్షవా అవన్నీ నిన్న చూచాం మనం దేర్ ఆ స్థితిలో ఈ మూడు త్రిపుటిని అధిగమించిన తరువాత ఇక జరిగేదంతా ప్రేమభక్తి అంటాడు అది ఎట్లా ఉండాలి నిత్య దాస్య నిత్యకాంత నిత్యదాస్య ఒక దాసుడు ఉంటాడు సర్వెంట్ ఉంటాడు యజమానికి ఎప్పుడు నిత్యం సేవ చేస్తూ ఉంటాడు కదా తప్పనిసరిగా చేయాలి కదా ఎందుకని జీతం కోసమైనా యజమాని దగ్గర జీతం తీసుకుంటూ ఉన్నాడు కనుక యజమానికి సేవ చేయాలి భార్య నిత్యకాంత కాబట్టి యజమానికి చూడండి ఆ రెండు ఎగ్జాంపుల్స్ నిత్యదాస్య అంటూ అంటే దాసుడు యజమానికి స్వామికి స్వామి భృత్య న్యాయం కాబట్టి బృత్యుడు యజమానికి సేవ చేస్తాడు అట్లా సేవ చేయమన్నాడు కదా కానీ యజమానికి సేవ చేస్తాడు ఎందుకంటే డబ్బు ఇస్తున్నాడు కనుక పలా ఉంది రెండవది అది వాడు ధర్మం చేస్తాడు కాబట్టి నువ్వు ఏదైతే ఈ ప్రపంచంలో ఆచరించాలనో ఇవి ఒక్కటనుకోవడం లేదు నేను రెండు అంటున్నాను నిత్య నిత్యదాస్య కాబట్టి ఒక దాసుడు యజమానికి ఎట్లా సేవ చేస్తాడు ధర్మబద్ధంగా అట్లాగే ఈ ప్రపంచంలో ధర్మాన్ని వేడకుండా మన భగవంతుడికి సేవ చేయాలి అది స్వకర్మణ తమ తమ అభ్యర్చ సిద్ధి విందది నెక్స్ట్ మరి సేవకుడు జీతం తీసుకుంటాడు గనక యజమానికి సేవ చేయొచ్చు యజమాని మీద ప్రేమ ప్రేమ ఉండాలను అది పాయింట్ ఎలా సునిశ్చితంగా టచ్ చేశాడు నారదభక్తి సూత్రాలు ఈస్ అ ప్రొఫౌండ్ బుక్ చిన్న విషయం కాదు ప్రేమ ఉంటుంది అవసరం లేదు ఇప్పుడు పనిచేసే వాళ్ళకంతా ప్రేమ ఉంది మీద ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ని ప్రేమిస్తాడరా అక్కడ కూడా ఉండరని నా ఉద్దేశం కదా అవసరం లేదు అవసరం కూడా లేదు కాబట్టి దాసభావం ఎట్లుంటుందంటే సర్వీస్ అనేటువంటిది మనం సర్వీస్ చేస్తాము వాళ్ళు జీతం ఇస్తారు అంతే రెస్పెక్ట్ ఉంటుంది అంతే రెస్పెక్ట్ ఉండవు ధర్మం విషయంలో కానీ నిత్యకాంత నెక్స్ట్ పాయింట్ కాబట్టి ధర్మబద్ధంగా భగవత్ చేయాలి అది కూడా ఎలా ఉండాలో తెలుసా నిత్యకాంత భర్త విషయంలో భార్యకి ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో ప్రేమ కలిగిన భార్య అయితే అటువంటి ప్రేమ ఉండాలి నిత్యకాంత నిత్యకాంత ఇప్పుడు పది మంది కూర్చున్నారు డైనింగ్ టేబుల్ చుట్టూ ఒక ఐదు మంది ఆరుమంది కూర్చున్నారు బంధువులు వడ్డిస్తుంటది అందరికీ అక్కడే ఉండాడు భర్త కూడా సరేనా అందరికీ వడ్డిస్తుంది ఈక్వల్గానే భర్తకు వడ్డించేటప్పుడు ఏదో జరుగుతుంది ఆ జరగద్దంటే ఎక్కువగా వడ్డిస్తుంది నేను అనడం ఇప్పుడు గారెలు ఉంటాయి అనుకోండి ఒక్కొక్క ప్లేట్లో రెండేసి రెండేసి పెడితే ఇంక భర్త రెండే కదా పెట్టాలి మూడు ఎక్కడ పెడుతుంది వడ్డించడంలో ఏదో ఉంటుంది అది వాళ్ళకి తెలుసు మీకు వడ్డిస్తున్నారు మీకు అర్థం కావడం లేదు మాకు అర్థమవుతుంది ఎందుకని దూరంగా ఉండి చూస్తాం కనుక అర్థమవుతుంది ఇన్వాల్వ్ కాం కనుక ఎస్ నవ్వు ఆ వడ్డించేటప్పుడే భర్త దగ్గరికి వచ్చేటప్పటికీ కొద్దిగా ఇట్లా ఏదో కదులుతుంది ఆయన ఇట్లా చూస్తాడు ఏమిటో నేను సరేనా ఆ నవ్వులో ఏదో కొద్ది ప్రేమను పంచుతుంది ఆయన బాత్ దిస్ ఇస్ సంసార్ ఓకే కనుక ఆ పెట్టడంలో వడ్డించడం అనేది ఒకవైపు కార్యం జరుగుతూ ఉండినా వడ్డించడము ప్లస్ సంథింగ్ ఆ సంథింగ్ ఏంటి ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆ సంథింగ్ ప్రేమ సార్ కదా అదే స్వామి భక్తి పరాయణుడే హిండత్యమో కానీ ఒక సర్వెంటు యజమానికి ఓనర్కి సేవ చేస్తూ ఉంటే ఈ ప్రేమ ఉంటుంది ఉండదు వాడిది కేవలం ధర్మబద్ధంగా ఉంటుంది సరేనా ఇక్కడ ప్రేమ కూడా కొద్దిగా యాడ్ అవుతుంది అందువల్ల పెళ్లిగా పోయిన నారదుడు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు నిత్యదాస్య నిత్యకాంత భజనాత్మకం ఆ విధంగా ఉండాలి భగవత్ సేవ నిత్య దాస్య భజనాత్మకం ప్రేమ కార్యం అది కూచ్చారా అది ప్రేమకార్యం అది అందరికీ వడ్డీ చేరబడి అట్లుండదు వడ్డేసేదారులు ఇక్కడికి వచ్చినప్పుడు అందువల్ల వాళ్ళ దగ్గరే పెద్ద రెస్పాన్స్ ఉండదు ఎందుకని ఎట్లుండో చూద్దామని అట్లుంటది వాళ్ళ రుచి మీద ఉంటుంది ఈయన ఆమె ఈయన కూడా దట్ ఈ లవ్ అది భగవంతుడికి మనకు ఉండాల్సింది భక్తుడికి భగవంతుడికి మధ్య ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ సుప్రీం లవ్ ప్రేమ కార్యం ప్రేమ కార్యం అక్కడ ప్రేమ తప్ప రెండవది పో ప్రేమయ్యవ కార్యం అది ప్రేమ కాదు అది అడ్జెక్టు వాడడం ప్రేమే కార్యమది అది విశేషణం కాదు దాని స్వరూపమే అది భక్తా ఏకాంతినో ముఖ్యా అందువల్ల ఏకాంత భక్తి ఏకాంత భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు ఏకాంతం అంటే ఇంత ముందుచింది కాదు నిర్జన ప్రదేశం అని కాదు ఏకాంత ఏకాంతిన ఏకాంతంలో ఉండేవాడు ఏకాంతిన ఏక అంత అది అంత అంటే చివర ఏక ఒకటే అద్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉందో దానినే చివరలో అందుకునేటువంటి భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు శ్రేష్ఠుడు ఎందుకని ఇవన్నీ ఉంటాయి వాటికి సంబంధించిన జ్ఞానం మనకుంటుంది అది బుద్ధికి అందుతూ ఉంటుంది అవి పోతాయి అవి కూడాను బుద్ధికి అందుతూ ఉంటుంది కాని ఇవన్నీ పోయినా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం మన బుద్ధిలో కలుగుతుంది బుద్ధిలో కలుగుతుంది అది బుద్ధిలో ఉంటుంది ఇది జ్ఞానం పొందే మార్గం నదులు ఉన్నవి ఉన్నవి గిరులు నలు వనములు తరులు నదులు ఉన్నవి ఉన్నవి గిరులు NARULU AMRUKALU VANAMULU PARU ULLLU UUNNA VENNI POYINNA NAADU MIGILINNA DHEADO SATHYAMADHE UUNNA VENNI POYINNA NAADU MIGILINNA DHEADO సత్యమే అన్ని పోయినా ఉండును దైవము అన్ని పోయినా ఉండును దైవము అతన్ని స్మరణమే శుభకరము అన్ని ఉండును దైవము అతన్ని స్మరణమే శుభకరము Ram, rama jay, raja ram Ram Jaiya Bajaram ram, ram Ram Jaiya Sita Ram Ram Ram Jaiya Rajaram Ram Ram Jaiya Rajaram Ram Ram Jaiya Sita Ram రమ రామయ రాజారా రమ రామ జయ సీతరా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిషా శాప శా